వాక్యాలుంటాడు ఆ తర్వాత రాత్రి చేసుకుని పెంచేసుకుంటాం ఖచ్చితంగా పెళ్ళి వాక్యం వచ్చిన మూడిపా రాత్రిలో బిగా ఉండండి కుక్కు ఎప్పుడు పోయిందో రాత్రిలో ఎప్పుడు అయిందో అని ఏమి ఖర్చుకోవాల్సిన అవసరమైన ఉండదు అది ఎక్కువ అది ఎమయం మీకందరికి క్రీస్తు నామనం మీకంద విధానంగా ఇక్కడ రావడం జరిగింది ప్రార్థన చేద్దామంటే దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు ఆయన స్వరాన్ని వినాల మనం ఎందుకంటే ఆయన స్వరం వింటేనే మనం జీవం గలవారం ఎందుకంటే ఆయన వాక్యంలో జీవం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తాం పరుషుతులకు తండ్రి మాతో మాట్లాడు ప్రవ్వ మహోన్నతురగు దేవ మీకు వదనాలనైనా ప్రభావ ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు మన కాచి కాపాడుతున్నా మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ప్రభావ ఎందు నిమిత్తమై మీరు మమ్మల్ని ఇక్కడ ప్రాంతంగా నడిపించిండ్రో ఆ విషయాన్ని మేము ఓ ప్రోభా మీ యొక్క పాత్రలాగా మనం వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మేము వినడమే కాదనైనా విన్న వాక్యాన్ని మేము పాటించాలి మా జీవితంలో అది మరిచిపోకుండా మా హృదయాలు అనే మీద వాటిని మేము రాసుకోవాలనైనా మా నుదుట్టు మీద ప్రభావ వాటిని పాసికంలో వాళ్ళని కట్టుకోవాలి ప్రభావ అవునైనా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయాలి దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో మేము భయపడకుండా ధైర్యంగా మీ యొక్క మీ కొరకు జీవించలాగా నిలబడలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అనేక మంది భయంతో పరిగెత్తుతున్నారు ప్రభా అనేక ప్రాంతాల్లో పరిగెత్తుతున్నారు ప్రభా ఎక్కడికి పోగలం ప్రభా సమస్తూ మీరే ఉండగా మేము ఇంకెక్కడికి పరిగెత్తగలం కాబట్టి ప్రభా మీ చెందకే మేము వచ్చినాంనైనా మాతో మాట్లాడండి ప్రభావ మా జీవితాన్ని సైలి చేయండి ప్రభావ ఏ రీతిగా మీకు అంగీకారంగా మేము జీవించాలా ఏ రీతిగా మీ కొరకు మేము సాక్షిగా జీవించాలా ఏ రీతిగా అనేకులను మీ చెంతకు నడిపించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఇక సాయంత్రం సన్ని ప్రార్థిస్తున్నాంనైనా ఇక్కడికి వచ్చిన మీరు తాకండి ప్రభావ మీ రక్తాన్ని ప్రోక్షించండి మీ యొక్క ప్రొటెక్షన్లకు తీసుకోండి ప్రభావ దుష్టుడు వారికి ముట్టడానికి వీల్లేదు ప్రభావం వారి చుట్టూ కంచెవేసి కాపాడండి ప్రభావ విశేషమైన ఓ ప్రభా గొప్ప సేవకులని ఈ యొక్క సంఘం నుంచి లేవనెత్తామని మేము ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలో మీరు మహింపులాగిన ప్రభావ ఈ యొక్క సంఘం నిలబెట్టుకుంటారు ఓ ప్రభా మీరు ఆకరెంతో సమీపం ఉంటుండగా మీరు ఆఖరికి సంబంధించిన సూచనలు అన్నీ నెరవేరుతుండగా ప్రభావ వాటిని చూచలాగిన మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండితారని వాటిని పరిశీలించి స్వీకరించాలా అనేట్లను సిద్ధపరచాలా అటువంటి సిద్ధపరిచే సేవకులుగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ మనం సిద్ధపరచుక మరోసారి మేము అతను మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాము మనము ప్రభుని స్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాము ఆయన వాక్యాన్ని కూడా వినడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఆయన మాట్లాడే టైంకి సాధారణంగా ఏం జరుగుతుంది అన్నప్పుడు అనేక దేవుని సేవకుల జీవితాలలో మనం చూస్తూ ఉంటాం అనేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాము గంటలు గంటలు ఉపవాసం ఉంటాము ప్రార్థిస్తుంటాం కానీ ఆయన మాట్లాడే టైంకి మాయమైపోతూ ఉంటాం ఈ విషయమని నేను మీకు హెచ్చరించాలనుకుంటున్నాను ప్రార్థిస్తూ ఉంటాము ప్రార్థిస్తూ ఉంటాము ఆయన వచ్చి నిన్ను దర్శించే టైంకి నువ్వు లేచి వెళ్ళిపోతూ ఇది జరుగుతుంది క్రైస్తవ జీవితంలో కాబట్టి ఆయన వచ్చే అంతవరకు ఆయన నిన్ను దర్శించేంత వరకు నువ్వు కనిపెట్టుకోనగలవా ఆ విషయం గురించి నేను మీతో కొంతసేపు ధ్యానించాలనుకుంటున్నాను అనేక మంది గొప్ప దయవజన్ల గురించి నేను మాట్లాడుతుంటాను ఎందుకు ప్రవ్వా నన్ను దర్శించవు నాతో మాట్లాడు ప్రవ్వా నేను నిన్ను ముఖాముఖిగా చూడాల ప్రవ్వా నువ్వు చెప్తే గానీ నేను లేయను ప్రవ్వా నేను ప్రార్థన మానను నాతో వచ్చి మాట్లాడేంత వరకు నేను ఇక్కడ నుంచి కదిలేదు లేదు ప్రవ్వా అని తీర్మానిచ్చుకొని ఉపవాసాలుంటూ రోజులు రోజుల తరబడి ప్రార్థన చేసి ఆయన దర్శించే టైంకి లేచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది దుష్టుడు ఆ రీతిగా శోధిస్తూ ఉంటాడు మనల్ని కాబట్టి నా అనుభవం ఇది అనేకసార్లు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏదో ఒక ఆటంకాలు జరుగుతూ ఉంటాయి మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే సేవ జీవితం ఎందుకంటే ప్రార్థన చేయకుండా నువ్వు సేవ చేయలేవు నీ మోకాళ్ళ మీద నువ్వు వ్యక్తిగతంగా ఒంటరిగా నీవు నీ ప్రభు అంతే నువ్వు ఎంతో ప్రాంతంలో సేవ చేస్తున్నావు అనేక ప్రాంతంలో పోయి సువార్త ప్రకటిస్తున్నావు ఎంతో మందికి బాప్తి అనేక మందిని ప్రభు చదువు నడిపిస్తున్నావు కానీ అది ఒక ఎత్తు అయినప్పుడు నీ వ్యక్తిగత జీవితం నీ సేవా జీవితానికి పట్టినట్టు నువ్వు ఉండాలా అంటే నీకు ప్రార్థన అవసరం కాబట్టి ఎంతసేపు ప్రార్థన చేయగలవు అది తీర్మానించుకోండి మన ప్రభు జీవితం ఎటువంటి ప్రార్థన జీవితంగా ఉందో నేను అవి కొన్ని మీకు చూపించాలనుకుంటున్నాను ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు విశేషమైన అద్భుతాలు చేయగలిగినడు అదే రీతిగానేమంటున్నాడు నా ఎందుకు నమ్మకించిన వారు నాకంటే గొప్ప కార్యం చేస్తున్నాడు అంటే ఆ విషయం మీకు ఈరోజు అర్థం కావాలి నాకంటే గొప్ప కార్యాలంటే దేనికి సంబంధించిన విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఆయన కంటే మనం చేయగలమా నిజంగా చెప్పండి ఆయన చేసిన గొప్ప ఏం చెప్పండి శిలో తన ప్రాణాన్ని త్యాగం చేసేడు ఎందుకు మనందరినీ రక్షించుకోవడానికి కోరు అంతకంటే గొప్ప కార్యం చేయగలమా ఎవరు ఒక్కరుగురు రక్షించుకోలేము మనం ఎందుకంటే మనమంతా పాపంలో పుట్టినవారు మరి ఆ వాక్యం దేనికి సంబంధించింది అటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మీ సేవా జీవితము ఇంకొక లెవెల్కి ఎదగాల మరి విశేషంగా సేవ ఎదగాల విస్తరించాలా అనేక ఆత్మలని నువ్వు సంపాదించాలా ప్రభు సన్నిధి ప్రభు కొరకు అన్న దృక్పథం కలిగి ఉన్నప్పుడు ఈ విషయాన్ని నేను హెచ్చరించాలనుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి సేవా జీవితంలో ఉన్నవాడిని కాబట్టి అనేక సంఘాలలో తిరిగిన కాబట్టి ఈ విషయం నేను మీతో కొన్నిసార్లు పంచుకోవాలనుకుంటున్నాను చూడండి కొన్నిసార్లు రాత్రి మగళ్ళు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే నేను ప్రార్థించనీయకుండా వాడు అడ్డగిస్తూ ఉంటాడు నీ సేవని ముందుకు వాడు అడ్డగిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో అది మన ప్రభుత్వంతో వెళ్ళిపోతుంది నువ్వు ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతావు కాబట్టి దృష్టిని నేను ముట్టలేడు కానీ అనేక పర్యాయాలు నేను పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు మీ సేవ జీవితంలో కాబట్టి ఎటువంటి సేవ మనం ఆయన కొరకు చేయాలి ఈ కమి దట్ ఎందుకంటే ఆయన రాకడకముందు ఎటువంటి సూచనలు నెరవేరితే మీకు అందరు తెలుసు మొదటిదిగా మొదటి అంశం ఏంటంటే ఎవరును మిమ్మల్ని మోసపరచుకోనకుండా చూసుకున్నాడు మన ప్రభు చెప్పింది ఆయన సూచన ఆయన చెప్పిన సూచనలో మొదటిది అది మత వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చూస్తాం మనం శిష్యులు అడుగుతున్నారు ప్రభు నీరాకడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచన ఏంది ప్రభు అంటే ఫస్ట్ సూచన ఏది ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా భయంకరమైన మోసం ప్రతి స్థితిలో ప్రతి దశలో మోసం ఎక్కడ చూసినా గలిబిలి అంతా గందరగోళం ఏమైతుందో ఏమైపోతుందో ఎక్కడైపోతుంది లోకం ఎక్కడ పోతుంది ప్రతి ఒక్కరి నోట్లో ఇదే మాట ఈరోజు వైరస్ స్ప్రెడ్ అవుతుంది ప్రపంచం ఏం జరగబోతుందో ఈరోజు డకంక్రానికల్లో ఫ్రంట్ లైన్లో ఉంది మొత్తం ఎకనామిక్ స్థితి కొలాప్స్ అవుతుంది జస్ట్ నిన్న టూ థర్టీకి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ టూ థర్టీకి సమ్ ఫై ఇంకా ఫై లాక్ క్రోర్స్ రూపీస్ డిసపేర్ అయిపోయినాయి ఎకనామిక్ ఐదు ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు కరోనా వైరస్ ఎఫెక్ట్ వాళ్ళ డిసపేర్ అయిపోయింది ఎకనామిక్స్ అయితే నేను ఎకనామిక్స్ ప్రొఫెషన్ అడుగుతా ఉంటాను ఇది జరుగుతుంది ఐదు లక్షల కోట్లు ఒక్క క్షణంలో ఎట్లా మాయమైపోతుంది ఎవరు చెప్పలేరు మాయమైతే అయినాయి ఎంతోమంది వారి ఆస్తులు కోల్పోయినారు నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఇంకే స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అప్పుడే జరుగుతూ ఉంటాయి ఐదు లక్షల కోట్లు ఒక జస్ట్ డే టైంలో డిసప్పర్ కావడం ఆశ్చర్యకరం కదా ఇది మన దేశమే కాదు ప్రపంచమంతట డబ్బులు అందరు కోల్పోతున్నారు నువ్వు దేన్ని ఆశ్రయించినవో అది నీ కళ్ళ ముందు నుంచి మాయమైపోతుంది ఇది తెలుసుకోవాల్సిన విషయం మనం కాబట్టి నీ సేవ ఇంకొక లెవెల్కి ఎదగాలంటే నువ్వేం చేయాలా మరి విశేషంగా మన ప్రభు సేవ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు నీ జీవితంలో జరగాల నీ సేవా జీవితంలో జరగాలంటే ఏమి చేయాల ఎందుకంటే అనేకమైన అద్భుతాలు మా సేవ జీవితంలో మేము చూడగలిగినాం అనే గర్వంగా చెప్పేది కాదు కానీ అటువంటి సేవా జీవితం నుంచి ఇంకొక సేవ జీవితానికి ప్రభు నడిపించింది ఎందుకంటే మీ సేవ కేవలము అద్భుతాలు చూడడానికి కొరకే కాదు అనేక మందిని చేయడం కొరకు అనేక సిద్ధపరచడం కొరకు అని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోయింది మా సేవ జీవితాన్ని ట్వంటీ ఇయర్స్ అగో సేవ జీవితంలో విశేషమైన అద్భుతాలు స్వస్థతలు దుష్టశక్తులు మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేక మంది పడిపోవడం ప్రార్థనలు చేస్తే ఇలాంటి అద్భుతాలు జరిగినాయి కానీ దాంతో మేము తృప్తి పడలే చాలామంది అక్కడికే తృప్తి అక్కడికే సెటిల్ అయిపోతా ఉంటారు సేవలో అట్లా కాదు నెక్స్ట్ లెవెల్ ఏంది ప్రవ్వా నేనేం చేయాలో ప్రవ్వ అన్న ప్రార్థన అప్పుడు ఆయన అంటున్నాడు ఒకసారి చూడండి వాక్యం మతైసు వార్త పదవ అధ్యాయము ఇరవై నాలుగవ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం నీ జీవితంలో ఈ గుణగణం ఉందా ఒక శిష్యుని వలె ఒక దాసుని వలె పదవధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం చూడండి శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు కాబట్టి నీ సేవ జీవితంలో ఈ పాయింట్ ఒకటి నువ్వు దృష్టిలో పెట్టుకోవాలా నీ సేవ నెక్స్ట్ లెవెల్కి ఎదగాలంటే ఇది దృష్టిలో ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలో మన హృదయంలో అతిశయం రావడానికి వీళ్ళదు ఎందుకంటే ప్రభువు ఒక ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ మంత్స్ నుంచి నాకు బయలుపరుస్తుడు విశేషమైన సేవ జరగబోతుంది దేవుని సేవల ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయి త్వరలో అందుకే దుష్టుడు విజృంభించి పనిచేస్తున్నాడు ఆటంకాలు కల్పిస్తున్నాడు ప్రార్థనలు చేయకుండా నేను డిస్టర్బ్ చేస్తున్నాడు డిప్రెషన్ యాంగ్జైటీ వీటన్నిటిని వాడు పుట్టిస్తుండ్రుడు సేవకుల మధ్యలో కాబట్టి నెక్స్ట్ లెవెల్కి నీ సేవ పోనీయకుండా వాడు అడ్డగిస్తున్నాడు కాబట్టి నువ్వు ఏం చేయాలా అన్నప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ చూపిస్తున్నాడు నీ సేవలో విశేషమైన అద్భుతాలు జరగబోతున్నాయి కానీ ఈ విషయం జ్ఞాపకం చేసుకో శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి మన ప్రభు కంటే మనం గొప్పవలం కాదు ఆయన ఎప్పుడు హెచ్చింపబడాలా మనము ఎప్పుడు తగింపబడాలా ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి సేవలో ను ఎంతగా తగ్గింపబడుతూ ఉండే కొద్దీ అంతగా హెచ్చింపబడతా ఉంటావు సేవా జీవితంలో కాని మనం ఎప్పటికైనా కానీ ఎంత అద్భుతాలు జరిగినా నీ జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగినా రోగులు స్వస్థపరచబడుతూ ఉంటారు దయ్యములు విడిచిపడుతుంటాయి ఎంత కఠినమైన దూరాత్మలైన మనుషులను విడిచిపెట్టుకోవాలి మీ కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతూ అయినా కానీ మనం అతిశయించేది మనం ఇది నా వలన కలిగింది కాదు ఇది ప్రభువాళ్ళ కలిగింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం తగ్గించుకోవాలా అన్నది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఎందుకో చూడండి అదే అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో చూడండి బాగా అర్థం చేసుకోండి ఇది మీ సేవ జీవితం ఎందుకంటే ఇంతకాలం మీరు సువార్త ప్రకటిస్తున్నారు కరెక్టే మంచిదే కానీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ అంటాం కదా నీ సేవ నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే ఈ వి ఈ విషయాన్ని మన ప్రభు హెచ్చరిస్తుండే మీరు ఏం చెయ్యాలనేది చూడండి చెయ్యండి రోగులను స్వస్తపరచాలా అది చమిది చనిపోయిన వారికి లేపమంటున్నాడు ఇంకా కుష్టి రోగులను శుద్ధులను చెయ్యండి బాగా అర్థం చేసుకోండి దయమలను వెలగొట్టాలా అంతేనా పాయింట్స్ అది అది కంప్లీషన్ వాక్యం కంప్లీషన్ ఉచితంగా పొంది తీరి కాబట్టి ఉచితంగా ఇవ్వండి అంతేనా ఈరోజు అట్లా లేదు అద్భుతాలు చూస్తూ ఉంటాం పాసర్ల గురించి పాశర్మల గురించి ఈరోజు ఉదయం చేసంత్రంకు విని విని విసుకొచ్చేసింది నాకు వారి జీవిత విధానాలు ఎట్లున్నాయి అది అంతేనా చక్రవర్తి అక్కడి నుంచి నవ్వుతా ఉన్నాడు ఆయనకు బరువు మరీ విశేషంగా దొరుకుతా ఉంటారు కేసెస్ ఉచితంగా పొందితేరే కాబట్టి ఉచితంగానే ఇవ్వమన్నాడు అంటే నీ సేవ ఆ లెవెల్కి ఎదగాలంటే చెప్తున్నది ఈ వాక్యం మన ప్రభు మాట్లాడుతున్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడు పాయింట్ నెంబర్ వన్ రోగులను అంటే మీ సేవలో అది జరగాలనా లేదా అది ఆజ్ఞనా లేదా రోగులను స్వస్థపరచుడి అన్నాడు అంటే మళ్ళీ మీ సేవ ద్వారా అది జరగాలనా లేదా జరగాలనా లేదా ఎస్ మేము తీర్మానించుకోవాలా నీ తీర్మానాన్ని ఆశ్రయిస్తాడు ప్రభు రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారికి లేపాలా లేపాలా మీ సేవలో జరుగుతుంది మా తల్లిదండ్రుల సేవ చేతున్న జరిగింది అది మా మదర్ ప్రార్థన చేస్తే ఆయన సేవకురాలు ఉంటే మా ఫాదర్ సేవకురాలు ఉంటే ఆయన సేవలనే చనిపోయి వాక్యం ప్రకటించడాకని అందరు సార్ చర్చిలోనే కోలాబ్స్ అయి ఆయన చెప్పిండు కూడా నేను దేవుని సేవలనే చనిపోతా అనేసి మంత్స్ ముందే హెచ్చరించిన అందరినీ సిద్ధపరిచిండు కాబట్టి వారి సేవలో అటువంటి విశేషమైన అద్భుతాలు నేను చూసిన వారికి వివేచ వర వివేచనవరం అనేది మా ఫాదర్కి ఆయన సేవలో ఎదుటి మనిషి ఎవరైనా వచ్చి బ్రదర్ మా కొరకు ప్రార్థించినట్టే ఆయన ప్రార్థన చేసి వారి హృదయంలో ఏముందో చెప్పేసేవాడు వారి కుటుంబంలో ఏముందో చెప్పేసే వారి సమస్యలు ఏందో చెప్పేసేవాడు అట్లా కొన్ని డిస్టర్బ్డ్ అయినాయి కొన్ని కుటుంబాలు నేను ఆ విషయం బాగా తెలుసుకున్న అటువంటి వరం నాకు వచ్చినప్పుడు నేనేం చేయాలని నేను వచ్చిందా ఆ వరం నాకు వచ్చింది కానీ నేను చాలా కేర్ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేసుకున్నాను ఎందుకంటే కుటుంబాలని డిస్టర్బ్ చేసింది ఎందుకంటే భార్య భర్తల ఉండే రహస్యాలు బయటకు వస్తాయి నాకు ఒక ఒక బ్రదర్ గురించి నేను ప్రార్థన చేస్తే ప్రభు నాకు బయలుపరిచింది ఎందుకంటే ఆయన బయలుపరిచే దేవుడు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి ఆయన ఖచ్చితంగా మాట్లాడుతాడు చూపిస్తాడు కన్నాడను ఎందుకంటే జీవంగలో దేవుడు నువ్వు అడిగినది నీకు చూపిస్తాడు తప్పక యథార్థంగా నువ్వు అడితే ఒక బ్రదర్కి హెచ్ఐవీ వైరస్ వచ్చిండే మంచి బ్రదర్ వారి తల్లి అతని సేవకు సమర్పించింది నేను ఎప్పుడు చెప్పలే ఫస్ట్ టైం చెప్తాను ఈ విషయం మీకు అయితే ప్రార్థన చేసినప్పుడు నాకు మన ప్రభు చూపించింది అతనికి ఏ రీతిగా రోగం వచ్చిందో ఎక్కడికి వెళ్ళడం వల్ల వచ్చిందో ఎవరు ఆ వ్యక్తి కూడా చూపించి కానీ ఎప్పుడు ఎక్కడ కూడా నేను ఆ విషయాలు మాట్లాడలేను ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా అతనికి ప్రార్థన చేసినా కానీ నువ్వు ఇట్లా చేయడం వల్ల ఫలాని స్థలంలో పోవడం వల్ల అవన్నీ నేను చెప్పలేను ఎందుకంటే అటువంటి వరం బైబిల్లో ఉంది నీకు సేవలో సరే మీరు అనొచ్చు నీకు వరం ఇచ్చినప్పుడు నువ్వు బయలుపరచచ్చు కదా వాళ్ళకి కదా అంటే శ్రమలో ఉన్నవాడికి నువ్వు చెప్పి వాడిని ఇంకా దూషిస్తావా వాడు వేదనలో ఉన్నాడు అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని నువ్వు దూషిస్తావా నీకెందుకు చూపించిండు అనేది అర్థం అర్థం చేసుకోలేదు ఈ వివేచన వరాన్ని అర్థం చేసుకోక చాలామంది సేవని చెడగొట్టుకున్నారు అందుకే ఈరోజు విశేషమైన అద్భుతాలు విశేషమైన వరాలు ప్రభు ఎందుకు మీకు ఇస్తాడో అర్థం చేసుకోలేరు మీరు హ్యాండిల్ చేయలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి మీ సేవలో హెచ్ఐవీ వైరస్ పేషెంట్స్ స్వస్థత పొందిననుకోండి మీ పాపులారిటీ మొత్తం స్టేటస్ నేషనల్ లెవెల్ వెళ్ళిపోతుంది హెచ్ఐవీ పేషెంట్స్ అందరూ లైన్ కట్టినారు అనుకోండి మీ పరిస్థితి ఏమవుతుంది ఎందుకంటే నేను చెప్తున్నా మా సేవలో జరిగింది అందులోంచి మేము బయటకు వచ్చినాం ఎందుకంటే ఆ హీలింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది తెలుసా వాడు స్వస్థత పొంది వెళ్ళిపోతాడు కానీ రక్షణలకు రాడు మాకంత టైం కూడా ఉండదు వాడిని రక్షణ టైం హీలింగ్స్ హీలింగ్స్ హీలింగ్స్ పోతూ ఉంటాయి రకరకాల రోగాలు మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవడం మేము చూసినాం కానీ అక్కడ ఒక మేజర్ ప్రాబ్లం ఏం జరిగిందంటే స్వస్థత పొందిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు తిరిగి వస్తలేరు ప్రభుత్వం తాకి వస్తలేరు రక్షణ పొందుతలేరు బాప్తిజం పొందుతలేరు సమర్పించుకొని సాక్షిగా జీవించలేకపోతున్నారు అక్కడ చూసినే నాకు డేంజర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం జరిగిన స్టోరీ చెప్తాను మీకు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే దేవుడు ఇవన్నీ వరాలు మీకు ఇవ్వబోతున్నాడు కానీ వాటిని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు హ్యాండిల్ చేయగలరా వివేచన వరం మీకు ఇస్తే హ్యాండిల్ చేయగలరా పలాని వ్యక్తితో మాట్లాడుతుంటే వాడి హృదయంలో ఏముందో దేవుడిని బయలుపరిస్తే నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవా నువ్వే దేవుణ్ణి వాళ్ళు నేను దేవుడిలాగా కొలుస్తారు నువ్వు వాటి బయలుపరిచినప్పుడు ఈ బ్రవరికి అన్నీ బయలుపరుస్తుందంటే ఎంత గొప్ప వ్యక్తి నిన్ను హెచ్చింపజేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ నువ్వు కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీ సేవ ఆ లెవెల్కి దేవుడు తీసుకుపోతున్నాడు జాగ్రత్త ఎట్లా మీరు హ్యాండిల్ చేస్తారు ప్రతి దశలో ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎంత అద్భుతాలు జరిగినా ఎంత గొప్ప సేవ చేసినా ఎంత పబ్లిక్ మీటింగ్స్ మీరు చేసినా ఇంటికి వచ్చినాక రాత్రి మీరు ప్రార్థనలో కూర్చోక తప్పదు ఎంత అలసిపోయినా నిద్రమత్త కలిగినా అన్నీ మర్చిపోవాలా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించాలా అది ఒక ఎత్తు ఇప్పుడు నా నేను ప్రార్థించిన నా కుటుంబం నేను ప్రార్థిస్తున్నా ఈ విషయంలో చాలామంది ఫాస్టర్స్ ఫెయిల్ అవుతారు దేశాన్ని ఉద్ధరిస్తారు కానీ కుటుంబాలను చెడగొట్టుకుంటున్నారు ఈరోజు సంఘాలను ఉద్ధరిస్తున్నారు కానీ కుటుంబాలను చెడగొట్టుకుంటున్నారు కాబట్టి ఈ విషయం అర్థం చేసుకొని ఆయన హెచ్చరించిండు ఆయన ఆజ్ఞ ఇచ్చిండు స్వస్థపరచమని దయము మెలగొట్టమని విశేషమైన అద్భుతాలు చేయమని ఆయన హెచ్చరించి ఇది ఆజ్ఞ ఆజ్ఞని శిరసావహించాలా అంతేగాని నేనేదో గొప్పవాణి కావాలా నేను మనుషులని ఆకరించుకోవాలనేది కానే ఇది ఇది ఉచితంగా పొందుకున్నారు కాబట్టి మీరు ఉచితంగా ఇవ్వాలి ఇది లేదు సేవలో ఈరోజు ఎక్కడ లేదు ప్రపంచంలో మళ్ళీ మీరు చేయగలరా నేను చేయగలనా ఇది ఉచితంగా ప్రభునికి ఇస్తుండ్రు కృపవరాలు నువ్వేం కష్టపడ్డావు దాని కొరకు నువ్వేం కష్టపడలేదు నేను ఆయన సేవకులాగా నిలబెట్టుకున్నాడు కాబట్టి నీకు ఆ వరాలు ఇవ్వబోతున్నాడు వాటిని నువ్వు ఉచితంగా పొందుకుంటున్నావు కాబట్టి ఉచితంగా ఇతరులకు పంచుకోగలవా వారి నుంచి ఏది ఆశించకుండా ఆ తీర్మానం మనకు చాలా అవసరం తర్వాత నీ సేవ నెక్స్ట్ లెవెల్కి ఎదగాల అంటే ఇది నాతో మాట్లాడిన మాట కాబట్టి నేను నీకు చెప్తున్నాను ప్రార్థనలో కూర్చున్నప్పుడు రాత్రుని బ్రగళ్ళు కొన్నిసార్లు గంటలు గంటలు ప్రార్థనలో ఉంటాం అట్లనే ఉంటాం మోకాళ్ళ మీద కొంతసేపు ఉంటుంది అట్లనే నిద్రపోయింటాం కూడా మళ్ళా మెలకు వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాం రాత్రులంతా వన్ ఓ క్లాక్ ఆ టైంలోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ టైంలోనే నాకు దర్శనం కల్పించినాయి రఫ్లీ అరౌండ్ ఆ టైంలోనే ఆ టైంలోనే దుష్ట శక్తులు కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి తలుపులు కొట్టినట్టు శబ్దాలు వస్తుంటాయి కిటికీలు కొట్టుకున్నట్టు శబ్దాలు వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచే శబ్దాలు వస్తూ ఉంటాయి ఎవరో మనుషులు అరిచినట్టు శబ్దాలు వస్తూ ఉంటాయి భయపడనే భయపడద్దు ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు కాంప్రమైజ్ కాకుండా ప్రార్థించగలరా నేను మీకు చెప్తున్న నీ అనుభవాలు నేను అనుభవంతో వీటిని ప్రకటిస్తున్నా ఆ రీతిగా నువ్వు రాత్రింపగళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందని మీకు చెప్తాను మరి విశేషంగా కృపావరాలు కలిగిన వారి గురించి చెప్తున్నా మీకు ఎటువంటి ఉదాహరణగా భాషల వరం భాషల అర్థం చెప్పే వరం ప్రవచన వరం ఇలాంటి వారాలు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఒకవేళ నీకు భాషల వరం ఉంటే భాషలలో స్థుతించు రాత్రి అంతా ఎందుకంటే దేవదూతలు దేవునితో సంభాషించే భాషని బైబిల్ ఉంది కొరతలు రాష్ట్రపత్రికలో అట్లా భాషలలో దేవుని స్థుతించినప్పుడు ఏం జరిగిందో నేను చెప్తున్నాను నా విషయంలో ఆయన సన్నిధి దిగొచ్చేస్తుంది ఆయన కళ్ళు తెరవను దేవదూతలు అందరు ఆయన నేను కళ్ళు దేవదూతల రెక్కల చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి హలలుయ్య హలలుయ్య అనే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి పెద్దగా ఎవరో స్థుతిస్తున్నట్టు దేవుని అయినా నేను విడిచిపెట్టాను భరించడానికి వెలుగు కనిపిస్తూ ఉంటుంది ఆయన నేను కళ్ళు అటువంటి అద్భుతాలు మీరు చూడబోతున్నారు మీ సేవలో మీ ప్రార్థన జీవితంలో నేను చూడగలిగినాను కాబట్టి నేను చెప్తున్నా చాలామంది సేవకులు చెప్పరు వాళ్ళ సీక్రెట్స్ ఎందుకు అంత విశేషమైన పవర్స్ వాళ్ళు పొందుకున్నారో అవి చెప్పరు వాళ్ళు దాచిపెట్టుకుంటారు కానీ మేము దాచిపెట్టుకోము ఎందుకంటే ఉచితంగా పొందినయి ఉచితంగానే ఇవ్వమన్నాడు కాబట్టి ఇటువంటి సీక్రెట్స్ దేవుడు మనకి బయలుపరుస్తుండడు కాబట్టి అవి మనం ఇతరులతో పంచుకున్నప్పుడు ఆయన రాజ్యం విస్తరణ కొరకు మనం అందరం వాడబడతాం అందరం వాడబడాలి కాదు నాకే ఎందుకు అంత ఆధిక్యత నాకే ఎందుకు అంత రివార్డ్స్ రావాలా పరలోకంలో నేనే ఎక్కువ కిరణం పొందుకోవాలన్నా నేనే ఎక్కువ స్థలాలు పొందుకోవాలక్కడ అందరం పొందుకోవాలి మీరు మీరు కూడా బొందుకోవాలి మీరే కాదు ఇంకా అనేక మంది ఉన్నారు అందరూ బొందుకోవాలి ఎందుకంటే ఆయన అటువంటి దృక్పథంతోనే ఈ లోకంలోకి వచ్చింది ఎవరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు అందరు రావాలైన సన్నిధి ఎందుకంటే హేచ్లు అంటాడు ప్రతి ఆత్మ నాది ప్రతి ఆత్మ ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి ఆత్మ అయినది ఆయన నుంచి వచ్చింది దురదృష్టం ఏంటంటే ఆ ఆత్మ ఆ రీతిగా గ్రహించలేని స్థితిలో ఉంది ఎవరు చెప్పాలి ఆత్మకి ఎవరైనా చెప్పాలి కదా ప్రతి ఆత్మ ప్రభు నుంచే వచ్చింది అక్కడి నుంచి కాబట్టి మరి ప్రతి ఆత్మ ఆయన సన్నిధికే పోవాలా కాబట్టి వారికి చెప్పకపోతే అరే నీ ఆత్మ నీది కాదు నీ ఆత్మ ప్రభు నుంచి వచ్చింది అక్కడికే ఒకరోజు పోవాలా అక్కడికి పోవాలంటే ఏమి చేయాలా యాత్రికులం అని ఉదయం నుంచి నేర్చుకుంటున్నా వాక్యం యాత్రికుని లాగా ఇక్కడికి ఉన్న అంటే ఈ లోకానికి సంబంధించిన కావు యాత్రికుడు అంటే జర్నీలో ఉన్నవాడు కదా పెలిగ్రీమ్ అంటారు ఇంగ్లీష్లో ఈ లోకంలోని ఒక యాత్రికునివి ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికే పోవాలా ఎక్కడి నుంచి వచ్చినావు పరలోకం నుంచి వచ్చినావు వాళ్ళు పరలోకం పోవాలి ఈ లోకంలోకి వచ్చి ఆ మార్గం మర్చిపోతామా మర్చిపోయినాం కాబట్టి నేనే మార్గము అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా తప్ప ఎవరునూ అక్కడికి తిరిగి వెళ్ళలేరు ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి మనం వెళ్ళాల్సి వచ్చింది వెళ్లాల్సి కాబట్టి ఈ వాక్యాలు హెచ్చరిస్తున్నాయి కాబట్టి ప్రార్థనలో చూడండి రవ్వా నెక్స్ట్ లెవెల్ సేవకి నేను వెళ్ళాలంటే నాలో ఏ బలహీనతలు అవన్నీ చూపించి ప్రవ్వా అంటే ఆయన చూపిస్తారా చెప్పండి నాకు చూపించింది ఎన్నిసార్లు నేను క్షమించాలన్నాడు అంటే సోమవారం నుంచి శనివారం వరకు లోకాతితంగా జీవిస్తున్నాం ఆదివారం బళ్లకు ముందు ప్రవ్వ నా పాపాలు అని బలలో పాలు పొందుతున్నాం మలా యాదవిధి మలా జీవితం మాట్లానే ఉంది ఈరోజు ఆయన స్వరం విన్న నేను ఎన్నిసార్లు నేను క్షమించాలని దాని నేను తీర్మానించుకున్నాను నన్ను క్షమించిన నా బాడీ మొత్తం ఫ్రీజ్ అయిన స్వ ఆయన స్వరం వినగానే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది బాడీలో ఏ చలనం లేదు చచ్చిన బాడీ వాళ్ళే ఉన్నా నేను అంత పవర్ఫుల్ స్వరమైనది సృష్టికర్త కదా ఆయన నోటి వాక్ చేత సృష్టిని సృష్టించినడైనా అంత పవర్ఫుల్ స్వరం బాడీలో ఏ అవయవం పనిచేస్తలేదు ఆయన మాట్లాడితే అటువంటి గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుడు తన ఆత్మని నీలో పెట్టాలనుకుంటున్నాడు నువ్వు దాన్ని ఎందుకు రిసీస్ చేస్తున్నావు నువ్వు ఎందుకు దాన్ని ధృణీకరిస్తున్నావు ఆయన ఆత్మని ఆహ్వానించాలి ఎందుకంటే రోగులు రాష్ట్రపతి ఎనిమిదైనా చూస్తాం అడుగు ప్రతివానికి ఇస్తాడు ఆత్మను తర్వాత రోగులు రాష్ట్రపతి నా ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు కాబట్టి ఆయన ఆత్మను అడగల అడగకపోతే ఇస్తారా అడుగు ప్రతివానికి అయిస్తానాడు యోహన్ సువార్తలో ఆ వాక్యం నువ్వు ఆయన ఆత్మని కోరుకోకపోతే ఎట్లా ఆట చాలా క్రైస్తవ జీవితం అనేది ఆటోమేటిక్గా పరశుధాత్మ వస్తుంది నువ్వు రక్షణ పొందితే నీకు ఆటోమేటిక్గా కానీ మన ఆ రీతి లేదే వాక్యం అడుగు ప్రతివానికి ఉచితంగా ఇస్తున్నాడు ఆత్మని అడగకపోతే ఎందుకు ఇస్తాడు కాబట్టి నీకు పరశురాత్మ చాలా అవసరం అన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఆదరణకర్త నీ జీవితంలో ఆదరణ తీసుకుని వస్తాడు నీ సేవ జీవితం ద్వారా అనేకులకు ఆదరణకరంగా ఉంటుంది ఆయన ఆయన నీలో లేకపోతే నీకు ఆదరణ ఉండదు పాయింట్ నెంబర్ వన్ నీ సేవలో అనేకులకు ఆదరణ రాదు అందు కొడుకులు ఆదరణకర్తని ఆహ్వానించాలి నీ హృదయంలో ఆదరణకర్త వచ్చినప్పుడు ఏం చేస్తాడు మిమ్మల్ని అందరినీ సర్వసత్యంలో నడిపిస్తాడు మనమందరం సర్వసత్యంలోకి పోవాలి ఈరోజు లేదు చర్చ్ హాఫ్ ట్రూత్ హాఫ్ లైఫ్లో ఉంది సంపూర్ణంగా సత్యంలోకి రావాలా అంటే పరశురాత్మ అభిషేకం మనకు అవసరం కాబట్టి మీరు ప్రార్థించండి ప్రభు నా సేవ జీవితంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి నేను ఎందుకు విశేషమైన సేవ చేయలేని స్థితిలోన్నాను ఎందుకు విశేషమైన అద్భుతాలు సూచక్రియలు నా సేవలో జరుగుతలేము ఇవి చేయమని మీరు హెచ్చరిస్తున్నారు కానీ నేను చేయలేని స్థితిలోన్నాను ఎందుకు నాలో ఏ బలహీనతలు చూడండి అని అంటున్నాడు నన్ను వెంబడింపగోరినవాడు తన్ను తాను ఉపేక్షించుకోమన్నాడు ఇది చాలా కష్టం చెయ్యలేరు పాస్టర్స్ పాస్టర్స్ అంటే మన గురించి మాట్లాడతలేను చాలామంది గురించి మాట్లాడుతున్నాను తన్ను తాను ఉపేక్షించుకొని తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు ఇది చాలా కష్టం పాయింట్ నెంబర్ వన్ ఎందుకంటే విశేషమైన సేవ చెయ్యాలంటే ఫస్ట్ గుణగణం ఇది నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి కాంప్రమైజ్ కావద్దు లేదు బ్రదర్ నేను ఇంటికి బ్రదర్ పిల్లలు బ్రదర్ భార్య ఉంది బ్రదర్ భర్త ఉన్నాడు బ్రదర్ వాళ్ళకు వండాలో బ్రదర్ వాళ్ళని చూసుకోవాలి బ్రదర్ వాళ్ళని స్కూల్లోకి తీసుకొని బ్రదర్ ఇవన్నీ ఇంపార్టెంటే బాధ్యతలు కానీ నువ్వు ఆయన కొరకు విశేషమైన సేవ చెయ్యాలా అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోక తప్పదు అంటే ఈ లోకాతీతమైన జీవితం నుంచి నువ్వు బయటికి రాక తప్పదు లేకపోతే అద్భుతాలు జరగవు ఈ విషయం నేను సేవ జీవితంలో నిన్ను నువ్వు ఉపేక్షించుకోకపోతే విశేషమైన సేవ జరగదు హాఫ్ హాఫ్ వరల్డ్లీ హాఫ్ హెవెన్లీ క్రైస్తవ జీవితం వినొచ్చు కాబట్టి వరల్డ్లీగా జీవించే వారి ద్వారా విశేషమైన సేవ జరగదు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవు ఎందుకంటే నువ్వు సగం వరల్డ్లీగా ఉన్నావు సగం హెవెన్లీగా ఉన్నావు కాబట్టి నేను నువ్వు సంపూర్ణంగా ఆకాశవాసిగా నువ్వు తయారు కావాలా సంపూర్ణంగా హెవెన్లీ క్రీచర్గా నువ్వు తయారు కావాలా దేవదూతల స్వరూపం కదా మనం కూడా దేవదూతలు కంటే కొంచెం తగ్గించండి దేవుడు అంతే మనల్ని కానీ మనము ఆయన స్వరూపంలో సృష్టించబడ్డ ఆ రీతిగా జీవించాలా కదా మనం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి కదా ఎటువంటి అపవిత్రతకి మనం అవకాశం ఇవ్వద్దు లాస్ట్ టూ వీక్స్ నుంచి ప్రభువు మాకు ఈ విషయం మాట్లాడుతున్నాడు ఆత్మ సంఘాలలో దూరింది అది పాస్టర్లని చిన్నభిణం చేస్తుంది ఎక్కడ పోయినా ఎందుకంటే విశేషమైన సేవ చేయబోతున్నారు మీ రదర్ చేనీయకుండా మిమ్మల్ని అపవిత్రులుగా చేయడానికి ఆ ఆత్మ దూరింది ఆహాబు జీవితంలో ఎట్లా అపవిత్రత తీసుకొచ్చిందో ఆహాబు జీవితం నుంచి ఆ దక్షిణ భాగంలో ఉన్న రాజ్యంలోని కూడా యజబెలు కుమార్తే అన్న పేరు నాకు నోటికి వస్తలేదు యజబెల్ కుమార్తెను దక్షిణ భాగంలో ఉన్న రాజకుమారునికి వివాహానికి ఇచ్చి ఆ యజబెలు ఆత్మ దక్షిణ రాజ్యానికి కూడా వచ్చింది వచ్చి యూధారాజ్యము ఇస్రాయల్ దేశము మొత్తం అపవిత్రంగా వాళ్ళు బయలుదేవతని పూజించేటట్లు తయారు చేసారు ప్రేరేపించారు ఆ స్త్రీలు యజబుల్ ఆత్మ అంత భయంకరమైన విగ్రహార్థన వ్యభిచారానికి సంబంధించింది కాబట్టి అక్కడ బలహీనత నువ్వు చూసుకో నీ శరణని చిత్రవద్ద చేసుకోక తప్పదు ఉపేక్షించుకోవడం అది సేవ నిన్ను నువ్వు ఉపేక్షించుకోలే కాంప్రమైజ్డ్ కానే కాదు ప్రాస్పరిటీ పట్ల ఉపేక్షించుకోగలవా వెల్త్ విషయంలో నిన్ను నువ్వు ఉపేక్షించుకోగలవా ఇంతకాలము లగ్జురియస్ లైఫ్ జీవించిన ఇప్పుడు పేదరికాన్ని నువ్వు భరించగలవా ఉపేక్షించుకోవడం అంటే కదా బహు కష్టతరమైంది రిచ్ ఫ్యామిలీస్లో పుట్టి గుడిసెలకు రాగలవా మేము మన సేవకులు మన సేవా జీవితంలో ఉన్న వారికి అందరూ చెప్తాను ఒకటే చపాతి తినండి నేను ఒకటే చపాతి తింటాను ఈరోజు కూడా ఒకటే దోశ తింటా నేను చెప్తా ఫ్రాంక్గా చెప్తా ఏదో గొప్పగా చెప్పడం కాదు నేను మార్నింగ్ ఒకటే చపాతి తింటా ఒకటే దోశ ఈరోజు దోశ తిన్నాను ఒకటే దోశ అది కూడా సరిగా ఉడకకపోతే అవన్నీ సెపరేట్ చేసి మధ్యలో ఉడికిని తినొచ్చున్నాయి నేను తిన్నా ఒకటే దోశ తిన్నా ఒకటే తిన్న తిన్నా నా బాడీ వెయిట్ ఇట్లనే ఉంది స్టేబుల్గా ఉంది బాడీ వెయిట్ ఇంతే రైస్ తింటా నేను ఎక్కడి నుంచి వస్తుంది బ్రదర్ నీకు శక్తి గంటలు గంటలు నిలబడి వాక్యాలు చెప్తుంటావు లెక్చర్స్ ఇస్తూ ఉంటావు పబ్లిక్ స్పీచ్లు ఇస్తూ ఉంటా నుంచి నీకు శక్తి వస్తుంది ఆహారం వినవల వస్తుందా చికెన్ మటన్ తింటే వస్తుందా శక్తి రఘు నుంచి కదా మనకు రావాల్సింది పరిశుద్ధాత్మ అట్లా పనిచేస్తూ ఉంటాడు బరి నీకు వైటమిన్ డెఫిషియన్సీస్ బ్రదర్ మినరల్ డెఫిషియన్సీస్ నీకుండావా బ్రదర్ అవి మనుషులు కల్పించుకున్నారు కదా నువ్వు ప్రభుత్వంకు సిద్ధపడి తీర్మానించుకొని జీవించినప్పుడు నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నప్పుడు ఆయన కదా నేను కంట్రోల్కి తీసుకుంటాడు నీ శరణాన్ని ఆయన ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు ఆయనకు తెలిసి దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి కాబట్టి అటువంటి తీర్మానంలోకి మనం రావాలా ఆయన నేర్పుతూ ఉంటాడు అడుగు అడుగు నీలో ఉన్న బలహీనతలు అన్నీ చూపిస్తే నువ్వేం చేయాలి తెలుసా ఒక పేపర్ తీసుకోవాలి ఈ రీతిగా తీసుకొని నాలో ఏమేం బలహీనతలు ఉన్నాయో అవన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని రాసుకోవాలా నీలో ఏమేం వీక్నెస్ అనే నేను బాగా ఆహారం తింటున్నాను నేను ఆహారం చూస్తే కంట్రోల్ కావట్లేదు అని రాసుకోవాలి ఆ పాయింట్ నేను ఫాస్టింగ్ ఉండలేకపోతున్నాను ఒక రెండు గంటలు నేను మోకాలు ఉండలేకపోతున్నాను రాత్రి ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభు సన్నిధిలో కనిపెట్టలేకపోతున్నాను ఆయనను స్తించలేకపోతున్నాను ఆయనను మహిమపరచలేకపోతున్నాను ఈ లోకంలో నాకు ఎక్కువ ఆశలు ఉన్నాయి నాకు ఆస్తి అంతస్తులు మోహం అది ఉంది వ్యామోహం ఎక్విప్మెంట్స్ గ్యాడ్జెట్స్ మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ వాటి మీద నా వ్యామోహం ఉంది కంప్యూటర్స్ మీద నాకు వ్యామోహం ఉంది అవన్నీ లిస్ట్అవుట్ చేసుకోండి ఎన్ని ఎన్ని బలహీనతలు నీకున్నాయో నా కుటుంబమే నా బలహీనత నా బంధువులే నా బలహీనత నా సంఘమే నా బలహీనత సభ్యులైన బలహీనత ఇట్లా లిస్ట్అవుట్ చేసుకోవాలి మీరు చేసుకోకపోతే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోలేరు బాధ్యత బలహీనత వాటి వ్యత్యాసాలు తెలుసుకోవాలా ఒక భర్త లాగా నీకు ఒక బాధ్యత ఉంది ఒక భార్యలాగా నీకు ఒక బాధ్యత ఉంది బాధ్యతలు నిర్వర్తించాలి కానీ బలహీనలాగా కావద్దు అందుకే పౌన్ అన్నాడు వివాహం చేసుకోకపోవడమే ఎందుకు మంచిదన్న తెలుసా అవి సేవకు ఆటంకంగా ఉంటాయేమో చూసుకోమని కానీ వివాహం చేసుకోద్దని ఎప్పుడు చెప్పలేదైనా వివాహం చేసుకున్నా కానీ భార్య భర్తలు తీర్మానించుకొని ఉపేక్షించుకోవాలా ఇద్దరు ఉపాసం ఉండాలి బహు కష్టతరం కదా కాబట్టి మీ షరలను మీరు అదుపులోకి పెట్టుకోవాలంటే చూడండి రిచ్ లైఫ్ నుంచి బయటికి రావాలా ఎందుకంటే కొనితల నష్టపత్రికల పౌలు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు క్రీస్తు ఎడలో ఉన్న సరళత పరిశుద్ధత నుండి మీరు ఎక్కడ తగ్గిపోతారో అని నేను మీ గురించి భయపడుతున్నా అంటాడు సరళత పరిశుద్ధత ఇవి రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ సేవ జీవితం సేవలు అంటే బహు జీవితం నీట్గా ఉండాలి డ్రెస్ ఎక్స్పెన్సివ్ క్లోదింగ్ అవసరం లేదు మనకి నీట్గా ఉండాలి సింపుల్ డ్రెస్ అంతే కాస్ట్లీ షూస్ అవసరం లేదు కాస్ట్లీ టై కాస్ట్లీ బ్లేజర్ అవసరమే లేదు గొప్ప సేవకుల గురించి నేను చెప్తున్నా ఆయన పేరు ఎందుకు నోటుకొస్తుంది విలియం బ్రెయిన్హామ్ అనే ఒక గొప్ప సేవకుడు నైన్టీన్ సిక్స్టీ ఆయన ఆయన నుంచి నైన్టీన్ సిక్స్టీ బహు గొప్ప సేవ సరే కొన్ని మిస్టేక్స్ కూడా అయినా ఆయన సేవలో ప్రతి ఒక్కరు అనే విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపిస్తుంది ఆయన చాలా చీప్ పోట్ వేసుకునేవాడు నాకు యోగ్యత లేదు కాస్ట్లీ కోర్ట్ వేసుకునే యోగ్యత లేదు ఆయన ఆయన సేవలో చనిపోయిన వాళ్ళు వేసినారు యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచి ఆయన ప్రార్థన చేస్తే తన సొంత భార్య యాక్సిడెంట్లో చనిపోతుంది తన పక్కనే ఉంటుంది కారులో సొంత భార్య యాక్సిడెంట్లో చనిపోతే తన ఆయన కూడా ఇవన్నీ క్రాక్ ఇస్తాయి తలకాయలు పగిలిపోయి ఆయన కూడా చనిపోతాడు ఆ చనిపోయే టైంలో కూడా భార్య తల మీద ఆమె బ్రతుకుతాడు చనిపోయినవి అటువంటి విశేషమైన సేవ చేసినవాడు ఆయన నేను నాకు ఎక్స్పెన్సివ్ కోట్స్ వేసుకుంటే యోగ్యత లేదు బ్లేజర్స్ బహు చీప్ అంటే చాలా ధ చౌక ధరకి కొనుక్కున్న వస్తువులు దుస్తులు ధరించేవాడు అటువంటి సేవ జీవితం మనకు అవసరం ఎందుకంటే ఆ రీతిగా నువ్వు ప్రిపేర్ కాగలిగితేనే సేవ చేయగలవు రిచ్ ఒక వన్ మంత్ క్రితము ఒక పాస్టర్ గురించి నాకు ఒక సిస్టర్ సాక్షిని చెప్పింది పెళ్లి చూపలేకపోతే ఆ పాస్టర్ కూతురు గురించి ఆ పాస్టర్ సేవ జీవితం గురించి చెప్తున్నాడంట అతనికి మంత్లీ ఒక ఇంకొక సేవకు నుంచి డబ్బులు వస్తాయి బాగా లక్ష రూపాయలు ఏమొస్తాయి అయితే ఈ పెళ్లి చూపులు ఎక్కడ అరేంజ్ చేశారు అంటే తాజ్ హోటల్ అరేంజ్ చేశారు పాస్టరు పాస్టర్ కూతురు కొరకు పెళ్లి చూపులు ఎక్కడ అరేంజ్ చేసిండో తాజ్ హోటల్ అంటే మీరు ఊహించుకోండి ఎంత కాస్ట్లీనో అది పెళ్లి చూపులు తర్వాత ఒక్కొక్కరికి పుల్లారెడ్డి స్వీట్స్ బాక్స్ ఇచ్చండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్వీట్ బాక్స్ ఇచ్చాడు పాస్టర్ అప్పు ఎంత డబ్బు పాస్టర్ దగ్గర ఈ పాస్టర్ కుటుంబంలో పెళ్లిలో ఎంత బాగుంటుంది అనుకోలేదా పెళ్ళికొడుకు కాబోయే పెళ్ళికొడుకు ఆయన తర్వాత నేను అడిగి నా పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు భయం వేసిపోయింది మేము సేవ చేసినట్టు పేదవాళ్ళతో గుడిసెలలు ఉండేవాడితో ఊళ్ళలో పేదవాళ్ళు ఆ ఊరిచ్చేవారిన గుడిసెలు ఉండేవాళ్ళు వాళ్ళతో నేను సేవ చేసుకుంటున్నాను ఈ పాస్టర్ కుటుంబాలకు నేను పడితే నా సేవ ఏమవుతుందో అని భయపడి వచ్చేసి మానుకూర పెళ్ళి కష్టమే కదా ఉపేక్షించుకోవడం అంటే సేవ నేను చెప్తాను అట్లా చేయలేను సేవ మనం అట్లా చేస్తేనే కదా మీ నెక్స్ట్ లెవెల్ సేవకి వెళ్తారు గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక గొప్ప వ్యక్తి అన్నాడు మీ సేవలో విశేషమైన అద్భుతాలు చూడాలంటే గొప్ప శక్తి ప్రభునికి అనుగ్రహించాల అటువంటి శక్తి అనుగ్రహించినప్పుడు దానికి తగిన బాధ్యతలు కూడా మీకు వస్తాయి గొప్ప బాధ్యత కానీ మీకు బైబుల్ చూపిస్తా గొప్ప శక్తి గొప్ప బాధ్యతతో పాటు గొప్ప శ్రమలు కూడా వస్తాయి మళ్ళీ మీరు తీర్మానించుకుంటారా చేయగలరా ఎందుకంటే నా సేవల జీవితంలో చూసిన విశేషమైన అద్భుతాలు ట్రెడిషనల్ చర్చ్ నుంచి యవనస్లందరినీ బయట తీసుకొచ్చిన అందరికీ బాప్తిజాలు ఇప్పించిన వారి మీద పర్షాత దిగడము భాషల వారాలు కృపవరాలు అన్ని వాళ్ళ సేవలు చూసినప్పుడు ఆ ఎల్డర్స్ అని ఎలగొట్టి నుంచి నేను పుట్టి పెరిగిన గురించి మాట్లాడుతున్నాను చాలా కష్టం కదా పుట్టి పెరిగిన చర్చలో నా ఓన్ అంకుల్స్ అని ఎలగొడితే నా పరిస్థితి ఏంటి బహు దుఃఖకరం కదా నేను ఎవరిని తిట్టాలా ఎవరి మీద ఎవరి మీద నేను ద్వేషాన్ని చూపించాలా ఎక్కడ అదే జరుగుతుంది సేవలో అద్భుతాలు జరగాల దాని తర్వాత నాకు కష్టాలు రావాలా కుటుంబంలో కష్టాలు తల్లిదండ్రుల నుంచి కష్టాలు బంధుతో తోబుట్టులతో కష్టాలు భార్య నుంచి కూడా వచ్చినాయి నేరాలు మోపుతారు కదా ఎందుకంటే దుష్టుడు ఏ రీతి అన్నా నీ సేవని నెక్స్ట్ లెవెల్కి పోనీయకుండా అటగిస్తూ ఉంటాడు ఎక్కడ అద్భుతాలు జరిగినాయంటే ఆ వారమంతా నాకు డిస్టర్బెన్సే బహు కష్టతరం చివరికి ఎన్ని చర్చి పుట్టింది ఎస్పీజీ రక్షణ పొందింది హెబ్రోన్లో బ్యాప్స్ట్ నారాయణూడ చర్చ్ ఇంగ్లీష్ సర్వీస్లో చాలా కాలం సేవ చేసాను నేను స్పీకర్లని ఫారెన్ స్పీకర్ అని పరిచయం చేసేవాడిని స్టేజ్ మీద అటువంటి సేవలు ఉన్నవాడిని నేను దాని తర్వాత ప్రేమ పవర్ చర్చిలో చాలా కాలం సేవ చేసిన సిక్స్ ఇయర్స్ చెప్పులు స్టాండ్ దగ్గర లోపడ్డా నేను సిక్స్ ఇయర్స్ టూ నుంచి సాయంత్రం ఎయిట్ వరకు చెప్పులు స్టాండ్ అని అవడాలా జత చెప్పు కూడా పోవద్దు ఏది చేసినా పర్ఫెక్ట్ చేయాలి ప్రభు కొరకు చెప్పులు స్టాండ్ తర్వాత బైబుల్ స్టైడ్ అప్పగించారు నాకు సిక్స్ ఇయర్స్ తర్వాత బైబిల్ సైడ్ అప్పగించారు బైబిల్ స్టడీ అప్పగించినాక ఊహించుకోండి బైబిల్ స్టడీ సాయంత్రం సెవెన్ కి క్లాక్ స్టార్ట్ అవుతే తొమ్మిదిన్నర వరకు అయ్యేది అదొక చర్చిలాగా జరిగేది ఆరాధన త్రీ హండ్రెడ్ పీపుల్ వచ్చి కూర్చుంటుంది బైబుల్ స్టడీలో దాని తర్వాత బహు కష్టతరమైంది కొన్ని అనివార్య కారణాల వల్లనే అట్లా రావాల్సి వచ్చింది శ్రమ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఒక చర్చిలో సేవ చేసి ఒక్కసారి బయటకు వస్తే నా పరిస్థితి ఏంది విశేషమైన అద్భుతాలు జరిగినప్పుడు విశేషమైన శ్రమలు కూడా తప్పవు చూడండి వాక్యం తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చింది క్రీస్తుయేసు నందు సద్భక్తితో ఏముద్దేశించి బ్రతుకను ఉద్దేశించిన వారు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందాలా హింస పొందుతారు ఖచ్చితంగా మీ తీర్మానించుకోండి మీరు సేవ చేస్తారా లేదా ఇప్పుడు ఈ వాక్యం ఏమవుతుంది సద్భక్తి అంటే అన్ని విషయంలో పర్ఫెక్ట్ నీ సేవ జీవితంలో పర్ఫెక్ట్ నేను ఎందుకు మెయిన్ లైన్ చర్చెస్ మెయిన్ లైన్ చర్చెస్ ఎందుకు బ్రదరీన్ సంఘాలు ఇవేజలికల్ సంఘాలలో కూడా నేను నాకు నాకు కాబట్టి నేను చెప్తున్నాను ప్రతి దశలో రాంగ్ రిపోర్ట్స్ ప్రతి దశలో రాంగ్ అకౌంట్స్ వారి ఖర్చులన్నీ రాంగ్ ఖర్చులే సేవ మట్టు యాజకుడు బాగానే ప్రార్థన చేస్తాడు కానీ అకౌంట్స్ చూస్తే ఆ చర్చ్ ఖర్చు పెట్టిన అకౌంట్స్లో అంతా విండో డ్రెస్సింగ్ అంటారు ఇంగ్లీష్లో పదం విండో డ్రెస్సింగ్ అంటే తారుమారు చేయడం ఆ లెక్కలు దాన్ని చార్టెడ్ అకౌంట్ ఫైనలైజ్ చేస్తాడు ఇటు తగినవే నువ్వు అబద్ధ రిపోర్ట్స్ రాస్తే ప్రభు మెచ్చుకుంటాడా నువ్వు గొప్ప సేవ చేసినా ఈరోజు చర్చ్ సిస్టమ్ అట్లా ఉంది ప్రపంచమంతటా ఎవరిదైనా కానీ ఇవన్నీ కాగా ఎయిటీసీ చర్చెస్ అంటారు మన దేశంలో యునైటెడ్ స్టేట్స్లో ఫైవ్ఓ వన్సీ చర్చెస్ అంటారు వాటిది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ కింద ఈ సెక్షన్స్ అన్నట్టు అవి ఫైవ్ఓ చర్చ్ కింద నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ మన దేశంలో ఎయిటీసీ అంటారు కాబట్టి ఎయిటీసీ మనకి అవసరమా లేదా చాలామంది పాస్ వస్తే చదువుతూ ఉంటారు మనతో బ్రదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ నాకు కావాలి బ్రదర్ ఎందుకు బాగుంది బ్రదర్ డబ్బు ఉందా నీ సేవలో అంతగానో డబ్బు ఉందా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత డబ్బు ఉందా అంటే నువ్వేదో చేస్తున్నావు అంటే కదా నువ్వేదో మ్యాజిక్ చేస్తున్నావు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ నీకు ఎందుకో లేబర్ మనం సేవ చేస్తున్నాం కదా మనకు ఎగ్జామిషన్ కావాలా బ్రదర్ అంటే నీ దగ్గర అంత విశేషంగా డబ్బు ఉందా అంటే నీ మైండ్ ఎక్కడుంది రాంగ్ బిల్స్ పెట్టేసి చర్చ్ సిస్టమ్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది రోజు నువ్వు నువ్వు అమ్ముడు పోయినావు గవర్నమెంట్ సిస్టమ్కి బైబిల్లో ఉంది గవర్నమెంట్ అనేది ఒక మృగంతో పోల్చబడింది ప్రకటన గ్రంథంలో దానికి మీరు బానిసలు అయిపోయినారు చర్చి సిస్టమ్ బానిస అయిపోయింది ఆ పాత నిబంధన కాలం వదులుకొని ఈరోజుకి కూడా మనం అటువంటి బానిసలక రాగలమా మేము అందుకే రిజిస్టర్ చేయలేదు ఈరోజుకి కూడా ఒకప్పుడు అందరినీ ప్రోత్సహించినాం రిజిస్టర్ చేయడం వారు మీకు మంచిది లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయనేసి కానీ ఎప్పుడైతే నాకు అసత్యం అర్థమైందో దాని నుంచి బయటకు వచ్చినాయి ఎందుకంటే అది బానిస కానీ ఏటీ ఎగ్జామ్ ఎటీసీ ఎగ్జామ్స్ నీకు అవన్నీ అకౌంట్స్ లేకపోతే నువ్వు భవిష్యత్తులో ఒక చర్చ్ బిల్డింగ్ ఆటాలంటే నీకు లోన్స్ ఒకటి ఇటువంటి భయంకరమైన కష్టాలు నీకు వస్తే మిమ్మల్ని వాటిని ఎదుర్కోగలవా ఏమంటుంది వాక్యం పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం తిమ్మోతి ఏమని నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు కానీ ఏం జరుగుతుందో చూడండి మరోసారి చదవండి సద్భక్తి గల వారందరూ సద్భక్తి కలిగి బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస హింస అంటే ఏం చెప్పండి ఎవరన్నా హింస అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్లో పర్సక్యూషన్ అంటారు పర్సక్యూషన్ అంటే పర్సక్యూషన్ ఇప్పుడు జరుగుతుంది ఏమంటారు ఎన్ఆర్సీ అనే కాదు దేవుని సేవకులకు బహు కష్టకాలము హతసాక్షులు కావడము బహు భయంకరంగా హింసలు బహు భయంకరమైన హింస వాళ్ళు అనుభవించబోతున్నారు ఎంతోమంది అనుభవించారు కదా మన ప్రభు అనుభవించింది కాబట్టి విశేషమైన సేవతో పాటు ఇది కూడా మీకు ఒక గిఫ్ట్ అన్నట్టు ఏందా గిఫ్ట్ హింస సో మీరు వెల్కమ్ చేస్తారా తృణీకరిస్తారా మీకు ఎప్పుడు హింస తెలుసా రొటీన్ లైఫ్ చేసుకొని వర్క్షిప్ చేసుకొని ఫాస్టింగ్ ఉండి మీలో మీరు ప్రార్థన తీసుకొని వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం లేదు మీకు మెయిన్ లెంచర్ సిస్టమ్ అది వారికి ఎందుకు హింస ఉండదంటే వారిలో విశేషమైన అద్భుతాలు జరగవు ఎక్కడ విశేషమైన అద్భుతాలు జరుగుతాయో అక్కడ హింస ఉంటుంది అది పాయింట్ నేను మీకు చెప్పాల్సింది రుజువుపరుస్తే ఇప్పుడు చూడండి ప్రతి వాక్యం చూడండి అపోస్ల కాదేమో అధ్యాయము ఏడవ వచ్చినం పేతురు గురించి మనం చూస్తున్నాం అక్కడ కదా పేతురు అక్కడ ఒక విశేషమైన అద్భుతం చేసిన సేవలో పుట్టుకతో కుంటివాడిని లేవనెత్తండి కదా ప్రార్థన చేసి నిలబెట్టిండి పుట్టుకతో కుంటి వాడివాడు దాని తర్వాత ఏం జరిగింది ఆటోమేటిక్గా జైలు వేసాను ఎవరిని పేతుర్ని ఇప్పుడు చూడండి తర్వాత దాని తర్వాత జరిగిన విషయమే పేతుర్ని చేయలేయడము ఇప్పుడు చూడండి ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చినం స్టెఫెను కృపతోనూ బలముతో నిండిన వాడై ప్రజల మధ్య చూడండి బాగా అర్థం చేసుకోండి మహాకార్యములను గొప్ప సూచక్రియలను చే అది నేను అక్కడ మీకు చూపించాల్సిన విషయం మీరు ఎప్పుడో ధ్యనించారు ఇవన్నీ విషయాలు కానీ స్టెఫెన్కి ఒక పని అప్పగించబడింది అప్పు సకరలో ఫస్ట్ పని ఆయనకి ఏం తెలుసా నాకు ఎట్లయితే చెప్పుల పని అప్పగించబడింది చెప్పులు జాగ్రత్తగా చూసుకుంటే పని స్టెఫెన్ కూడా ఒక పని అప్పగించబడింది ఏంటి తెలుసా అన్నం పెట్టమని అందరికీ అందరికీ అన్నం వడ్డించమని ఆయన అందరికీ అన్నం వడ్డించేవాడు ఆయనకు పని అది దాన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ పనింది ఆయన ద్వారా సూచక్రియలు మహా అద్భుతమైన కార్యాలు జరిగినాయి దాన్ తర్వాత వచ్చింది శ్రమ ఎన్ని దేశస్థులు వచ్చినా దగ్గరికి తర్కవాదం వేసుకున్నారు స్టెఫెన్తో దాని తర్వాత స్టెఫెన్ పట్టబడము రాళ్లతో కొట్టబడము ఆయన మరణించడం మనం చూస్తాం హింస అనుభవించండు ఆయన కేవలము చర్చిలో ఉంటూ ఆహారము పంచిపెట్టినంతకాలము ఆయనకి ఎటువంటి శ్రమ రాలే ఎటువంటి హింస రాలే అర్థమవుతుంది మీకు నేను చెప్పే పాయింట్ కానీ ఎప్పుడైతే ఆయన సేవలో విశేషమైన అద్భుతాలు జరిగినాయో ఇమ్మీడియట్లనే స్టార్ట్ అవుతాయి ఎందుకంటే అది విధానం సేవా విధానం మన ప్రభు కూడా ఫస్ట్ ఎవరిని స్వస్థపరిచింది చెప్పండి విశ్రాంతి దినా స్వస్థపరిచేటప్పుడు యాజకులు వచ్చానని ప్రశ్నించారేదా ఏ అధికారం చేత నువ్వు ఈ కార్యంలో చేస్తున్నావు ఎవరి నీకు అధికారం ఇచ్చి విస్తాంతిన స్వస్థపరచడం తప్పు అని రుజుపరిచిరు స్టార్ట్ అన్నట్టు నువ్వు స్వస్థత నీ సేవలో స్వస్థతలు స్టార్ట్ అవుతే హింస స్టార్ట్ అవుతుంటుంది వేదన స్టార్ట్ అవుతుంటుంది కష్టాలు స్టార్ట్ అవుతుంటాయి అది విధానం దానికి నువ్వు సిద్ధపడితే గానీ అందులో పోలేవు తీర్మానించుకోవాలి విశేషమైన సేవ కావాలన్నా మెకానికల్ రొటీన్ క్రిస్టియన్ లైఫ్ సేవ కావాలన్నా తీర్మానించుకోవాలి నేను తీర్మానించుకున్నాను ఎట్టి పరిస్థితులు శ్రమ శ్రమలు అనుభవిస్తా ఎన్నిసార్లు తనులు తినేవాడిని ఎస్కేప్ అయిన వాడిని ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్లో మినిస్ట్రీకి పోయినప్పుడు కొట్టనీ ట్రై చేసారు పట్టుకోనికి ట్రై చేసారు నన్ను కొట్టలేక చర్చ్ మెంబర్స్ని కొట్టేసి వెళ్ళిపోయారు ఎందుకు ఆ రోజు నాకు తెలియదు భయంకరంగా కొట్టేసారు చర్చ్ మెంబర్స్ని నన్ను వాళ్ళు ముట్టలేకపోయారు ఎందుకంటే దేవుడు వాళ్ళకి అధికార ఆజ్ఞా ఇవ్వలేదు కొన్నిసార్లు ఆజ్ఞాయిస్తాడు కొట్టమని నిం రెడీగా ఉన్నా తినడానికి తనులు కానీ ఇంతవరకు తినలేదు తనులు కానీ నెక్స్ట్ లెవెల్ సేవలో మటుకు తనులు తినాల్సి వస్తుంది ఎందుకంటే ఈ వాక్యం ఇక్కడ అదే హెచ్చరిస్తుంది మళ్ళీ మీరు రెడీగా ఉన్నారా లేక మీ ఓన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాటితో లాజిక్స్తో డిస్కస్ చేసి పోలీస్ సిస్టమ్ తీసుకొని పొలిటీషియన్ సపోర్ట్ తీసుకొని లోకల్ గుండాల సపోర్ట్ తీసుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారా మనుషులను ఆశ్రయిస్తారా ప్రభుని ఆశ్రయిస్తారా నీ సేవలో విశేషమైన అద్భుతాలు జరగాలంటే మీరు మనుషులను ఆశ్రయించు ఇది చాలా కష్టతరమైన దిశలో ఈ ఈ కాన్సెప్ట్ టీచింగ్ లేకనే మతపరమైన జీవితం ఇక్కడ తయారై తీరొచ్చు ప్రపంచమంతతో ఎందుకు విశేషమైన అద్భుతాలు జరుగుతలేదంటే కాంప్రమైజ్డ్ లైఫ్ ఉపేక్షించుకోడు తగ్గించుకోడు ఈ రెండు పాయింట్స్ బోధకుని కంటే నువ్వు గొప్పవాడివి కావు కదా యజమాని కంటే దాసుడు గొప్పవాడు కాడు ఈ వాక్యం హెచ్చరిస్తుంది బట్ మళ్ళీ అంతగాను తగ్గించుకోగలవా ఇంకొక పాయింట్ నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తే చాలా టైం అయితుంది కదా మన ప్రభు సేవ జీవితం అంతే పౌలు కూడా అంతే కదా పౌలు ఆ బోధని మానమని హెచ్చరించరు కొట్టిరు భయంకరం కొట్టేరు పౌలు అన్ని దెబ్బలు గాయాలు రక్తాలు పౌల శిల్లలని కదా ప్రతి ఒక్కరూ తృవీక్రింపబడుతూ ఉంటారు సేవ జీవితంలో అయినా కానీ ఇది గొప్ప భాగ్యంగా మనం ఎంచుకోవాలంటాడు నిన్ను మనుషులు తృణీకరించినప్పుడు నువ్వు గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి ఎందుకంటే మన ప్రభుని కూడా తృణీకరించేది లోకము నీ సేవ జీవితంలో కూడా మనుషులు నేను తృణీకరిస్తూ ఉంటారు అది దుష్టుని పని అని నువ్వు అర్థం చేసుకోవాలా ఒక వ్యక్తి నీకు వ్యతిరేకంగా లేస్తున్నాడు అంటే అది వాణిలోకి ఉన్న బలం కాదు దుష్టుడు పనిచేస్తున్ను వాణి వాడుకుంటున్నాడు అన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలా కాబట్టి ఏ రీతిగా నువ్వు జీవించాలా ప్రేమతోనే నువ్వు వానితోని సంభాషించాలా వాడిలో ఎంత ద్వేషమున్నా నువ్వు ప్రేమతోనే వాణి సంభాషించాలా అది ప్రభు మనకు చూపించిన వెపన్ అది చాలా ముఖ్యమైన వెపన్ తర్వాత చూడండి మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయం ఇది చాలా ముఖ్యమైన విషయం నీ సేవ విశేషంగా జరగాల అద్భుతాలు నీ సేవ జీవితంలో మీరు చూడాలా మీరు వాక్యం ప్రకటించినప్పుడు రోగాలు మనుషులు విడిచిపెట్టి పోయాలి గుడ్డి వాళ్ళు వేసి నడవాలా అద్భుతమైన క్రియలు అక్కడ మీరు చూడాలా చూడండి మత్తయ్యసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మీకు ఆవగించేంత విశ్వాసం ఉండినా ఈ చిన్న కొండను చూసి అది పోను చూడండి మీకు అసాధ్యమైన ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను చదవండి కొంచెం అది అంతే నష్టాలు అక్కడికి ఎండ్ అవుతుందా వాక్యం చూడండి నీ సేవ జీవితంలో ఎట్లుంటుంది అండి నువ్వు ఖచ్చితంగా అప్పగించబడ అటువంటి పరిస్థితుల్లో నీవు నిలబడగలవా నీ సేవ ఆ రీతిగా ఉండబోతుంది మరి నిన్ను పట్టుకున్నప్పుడు సభల యొక్కకు ఈర్చుకొనబడినప్పుడు నువ్వు నిలబడి ధైర్యంగా ఆయన కొరకు జీవించగలవా కాంప్రమైజ్ అవుతావా క్రైస్తవ జీవితం కాంప్రమైజ్ చేయవచ్చు ప్రతి దశలో కాంప్రమైజ్ నువ్వు కాంప్రమైజ్ తే ఆ క్షణమే నువ్వు చనిపోయిన వాడివి కదా మనం ఎప్పుడో చనిపోయినాం పాపంలో మనం ఇప్పుడు ప్రభులో జీవిస్తున్నాం రక్షింపబడ్డ వారం తిరిగి చనిపోతాం అంటే ఎందుకు భయం వస్తుంది మనుషులే సేవ జీవితంలో శిష్యులందరూ కాంప్రమైజే కాలేదు కదా ప్రాణం గురించి వాళ్ళ ప్రాణం అంటే తీపే లేకుండే కదా మనం అందుకే విశేషమైన సేవ వాళ్ళ జీవితాల చూడగలుగుతున్నాం గొప్ప గొప్ప సూచక్రియలు జరిగినాయి అందరూ శ్రమలకుండా పోవాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు జీవితంలో ఏ రీతిగా ఉంది ఆయన సేవ జీవితం ఏ రీతిగా ఉందని అనేది నేను మీకు చూపిస్తాను చూడండి లుకాసు వార్త పంచెమిది అధ్యయము మొదటి వచ్చినం చూడండి నీ సేవ జీవితము వారి విశేషంగా ఉండాలా అంటే ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది వారు విసుగక ఎట్లా చూడండి విసుగక నిత్యము నిత్యము అంటే ఏం చెప్పండి నిత్యం అంటే అంతరాయం లేకుండా ఎల్లప్పుడూ నిరంతరం ఉదయం నుంచి మేము ప్రార్థన కూర్చున్నాం నేను ఈరోజు టెస్ట్ చేసుకుంటున్నా మార్టిన్ లూథర్ గురించి నేను చాలా ఒక స్థలంలో వాకింగ్ చెప్తున్నాను మాటిన్ రూతారంటే మీకు తెలుసు కదా ఎయిటీన్త్ సెంచరీలో గొప్ప దైవజనుడు జర్మనీ దేశంలో క్యాథలిక్ మతానికి విరుద్ధంగా ఆయన బోధించినవాడు క్యాథలిక్ మతము దేవుని బోధకి విరుద్ధం అని రుజువుపరిచినవాడు ప్రతిరోజు ఏం చేసేవాడు గళితులు రాష్ట్ర పత్రికల నుంచి ఒక వాక్యం తీసుకోవాలా అక్కడ పోయి చర్చి తలుపుకి ఆ వాక్యం మేకేసి కొట్టాలా అట్లా తొంభై రోజులు ప్రతిరోజు ఒక వాక్యం తీసుకుపోయి చూపించాడు ఎదుగు పోప్ ఈ రీతిగా చేసేడు వాక్యం ఈ రీతిగా ఉంది అని కొట్టేసేవాడు మనుషులందరూ వచ్చి ఆ రోజు ఇంటర్నెట్ టీవీస్ ఏవి లేపు కాబట్టి అందరూ వచ్చి ఆశ్చర్యకరంగా తలుపుకి వేసుకొట్టిన వాక్యం చదివి అక్కడి నుంచి వాళ్ళు క్యాథలిక్ మతం నుంచి బయటకు వచ్చారు అట్లా లూధరన్ సంఘం బయటకు వచ్చింది ఆయన చనిపోయినప్పుడు ఆయన గదిలోనికి పోయి శుభ్రపరచడానికి ఆయన ఎక్కడైతే ప్రార్థన చేసిందో అక్కడ చూసి మనుషులు ఆశ్చర్యపోయినారట ఎందుకంటే ఆయన ఎక్కడైతే ప్రార్థన చేస్తుండో ఆయన మోకాళ్ళ స్థలంలో రెండు గుంతలు పడ్డాయంట అంటే అంతగా ప్రార్థనా పరుడు అంతగా ప్రార్థన చేసిండ విషయాన్ని ఎంతసేపు నువ్వు మోకాళ్ళ మీద ఉండగలవు అది ప్రాక్టీస్ అది నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది చనిపోయామని బ్రతికినాను ఈ కాలర్ బోన్ ఫ్రాక్చర్తో బయటకు వచ్చిన సౌమర్ సాల్టింగ్ అయింది బండి మీదకి వెళ్ళి పడిపోయిన ముందు పెద్ద కుక్కొచ్చి పడింది అమాంతంగా గాలికి వెళ్ళిపోయిన బాడీ దొర్లు కుట్టబోయిన రోడ్ మీద హెల్మెట్ ఉండే కాబట్టి సేవ్ అయిపోయిన మోకాళ్ళు మొత్తం అరిగిపోయినాయి గోడకి రోడ్కి మొత్తం ఆ బోన్ కనిపిస్తుంది సిక్స్ మంత్స్ మోకాళ్ళు బెండు కాదు చాలా భయంకరమైన నొప్పి నేను అనుకున్న ఇంకా నేను మోకాళ్ళ మీద ప్రార్థించలేనేమో కానీ ఎట్లా ఉన్నా నేను మోకాళ్ళ మీద ఉంటా అని నేను ఎందుకంటే చూడండి నిన్ను నువ్వు లిమిట్ చేసుకుంటా ఉంటావు అది కానే కాదు మోకళ్ళ నొప్పులున్నా కీల నొప్పులున్నా ఎటువంటి నొప్పులున్నా ప్రార్థన చేస్తాం మనం ఎందుకంటే ప్రభుని లిమిట్ చేయొద్దు నీ సేవలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి ఎంతసేపటి నేను మోకలు ఉండగలను అది నేర్చుకున్న నేను మార్టిన్ లూథర్ సాక్షి విని ఆయన ఎంతగా ప్రార్థన చేయగలిగితే కానీ కేథలిక్ మొత్తం రెండుగా చేయదు ఈరోజు ఆయన ప్రార్థన ఆ రీతి ఉండకపోయింటే లూథరన్ సంఘం స్టార్ట్ అయ్యాడుదా గొప్ప గొప్ప సేవకుల జీవితాలు అవే రహస్యాలు ప్రార్థనా ప్రార్థన వీరులు వాళ్ళు విశ్వాస వీరులే కానీ ప్రార్థన ఒకటే మనకి ఆయుధం ఎడతెగక నిత్యము వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు చూడండి మళ్ళీ ఆ వాక్యం విసగద్దు ఇది పాయింట్ చాలామంది విసుగుతూ ఉంటారు నేను అందుకే ఏం చేస్తానంటే సరే నిద్రపోతే అప్పుడు బెడ్ మీద లేకుంటే వాళ్ళకి చిరాకు వస్తుంది కదా ఎక్కడ పోయి నేను ఇది వస్తుంది మీకు ఖచ్చితంగా వస్తుంది డౌట్ భార్యకు వస్తుంది డౌట్ భర్తకి వస్తుంది డౌట్ నేను రాత్రులలో అందరు నిద్రమైనప్పుడు పోయి ఒక రూమ్లోకి పోయి ఇంకా శబ్దం లేదు ఇంకా నేను ప్రార్థన చేస్తుంటే శబ్దాలు వస్తాయి కొన్నిసార్లు నాకు తెలియకుండా దేవుని ఆత్మ మీదకి వచ్చినప్పుడు నా నోట్ల నుంచి భాషల వరాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు పాటలు పాడుకుంటూ ఉంటాను నేను అది వేరే డిస్టర్బెన్స్ కదా కాబట్టి ఒక రూమ్ కార్నర్ రూమ్లోకి వెళ్ళిపోయి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అప్పటికి కొంచెంసేపు అయినాక మా వైఫ్ లేచి వచ్చేస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు పండుకో వచ్చి పండుకో రేపు పొద్దునే పోవాలి కదా నువ్వు మంచి దృక్పథమే కానీ ఏది ఆటంకం అనేది నీకు తెలవాలా కదా నీకెందుకు ఆటంకం నీది నెక్స్ట్ లెవెల్ పోనీయకుండా ఉండడం కొరకు ఆ ఆటంకం కానీ నువ్వు నెక్స్ట్ లెవెల్కి పోవాలన్నా లేదనేది నీ తీర్మానం కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలా నువ్వు మీద ఉండాలా నా మోకాలుకి ఏమైనా కానీ పర్లేదు నా మోకాలు చిప్ప విరిగిపోయినా పర్లేదు నేను మోకల మీద ఉంటే ప్రార్థన చేస్తాను అని తీర్మానించుకోవాలి ఎందుకంటే ఆయనకు అది ఇష్టం ఎందుకంటే ఆయనకు తెలుసు నీ శరీరాన్ని ఆయన సృష్టించినవాడు కదా నీ శరీరంలో ఏం బలం అవుతుంది ఆయన తెలియదా నన్ను సరి కదా నాకు ఒక డాక్టర్ చెప్పిండు మీ ఇంట్లో మీ ఫాదర్కి డయాబెటీస్ ఉంది మీ మదర్ డయాబెటీస్ ఉంది ఖచ్చితంగా నీకు వస్తుంది ఎందుకంటే నువ్వు థర్డ్ చైల్డ్ కాబట్టి ఎవ్రీ థర్డ్ చైల్డ్ ఎవ్రీ ఎంత్ చైల్డ్కి వస్తుంది అనేసి ర్యాండమ్ అది సైన్స్ ప్రకారంగా ర్యాండంగా ఎవ్రీ థర్డ్ చైల్డ్కి వస్తున్నాడు నేను అను నాకు రాదనండి నాకు రాదనని ఎందుకు రాదంటే నాకు సైన్స్ అలాగే తెలుసు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉంది నాకు డయాబెటీస్ ఏ రూపకంగా వస్తుంది డయాబెట్ ఎట్లా రివర్స్ చేయకు నేను నేర్చుకున్నది మన సేవ జీవితంలో అనేకలకు అవి సీక్రెట్స్ నేను చెప్తా ఉంటాను ఎట్లా డయాబెటీస్ నుంచి బయటికి రావాలా ఒబీసీపీ నుంచి ఎట్లా బయటపడాలా అవన్నీ నేను చెప్తా ఉంటాను వాళ్ళకి సీక్రెట్స్ ఎందుకంటే దేవుడు జ్ఞానం అది వాడికి లేకపోవచ్చు ఆ విశేషమైన విశ్వాసము అద్భుతాలు జరగకపోవచ్చు అట్లీస్ట్ నీ సేవ ద్వారా వాడికి ఉపశమనం కలగాలి కదా బహు కష్టతరమైనది ఈ సేవ నీకు ఆ నాలెడ్జ్ అవసరం నీ దగ్గరికి అనేక మంది రోగులు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే వాడికి స్వస్థత రాలేదనుకో నీ మీద అనుమానం వస్తుంది మరి వాడికి ఏ రూపకంగా విపుశమనం కలిగించగలవు శ్రమల కాలంలో చూస్తు శ్రమల కాలంలో మీకు హాస్పిటల్స్ ఉండవు మెడిసిన్స్ ఉండవు మరి అటువంటి టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు నీ దగ్గరకు వస్తే నువ్వు ఎట్లా సేవ చేయగలవు ఎలా వాడిని ఆదరించగలవు ఉపేక్షించుకుంటే సేవ చాలా కష్టతరమైంది అట్లా చేయడం చాలా కష్టం మీరు అన్ని ప్రజానికి డబ్బు కావాలి ప్రజలు అంటే అవసరమే లేదు డబ్బు అవసరమే ఎంతవరకు అవసరమో అంతే అవసరం ఒక లెవెల్లో అవసరమే లేదు ఎందుకంటే మేము ఎన్నిసార్లు చూసినాం ఈ విధానాలు సేవ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనుషులు వచ్చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఏదో రూపకంగా వాళ్ళ ఎనర్జీ రూపకంగా డబ్బుల రూపకంగా నాలెడ్జ్ రూపకంగా మెటీరియల్ రూపకంగా ఏదో రూపంగా పోతూ దానికి మనం ఏ అటాచ్మెంట్ పెట్టద్దు ఎందుకంటే అది మనది కానే కాదు ఇప్పుడు అది ఏది ఆశించదు అని చెప్పిందా వాక్యం అయినా కానీ మనం అందరం ఆశిస్తూ ఉంటాం కాబట్టి విసుకక్క ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థించగలవా నీ సేవలు ఎందుకు చెప్తున్నావు బాగా అర్థం చేసుకోండి గురించి మాట్లాడతారు కదా ఒక న్యాయధిపతి దగ్గర గురించి నాకు న్యాయం తీర్చి ప్రవ్వా అంటే ప్రతిరోజు న్యాయధిపతి ఆయన తృణీకరిస్తూనే ఉన్నాడు కానీ విసుగక ప్రతిరోజు న్యాయాధిపతి దగ్గరికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రభు మాట్లాడుతున్నాడు ఆ విధవరాలు వృద్ధురాలు విసుగగా న్యాయధిపతి పోయి నాకు న్యాయం తీర్చని ఆయన తిరిగి న్యాయం తీర్చేసి ఎంతకాలం మేము వస్తుందనేసి ప్రార్థించే వాళ్ళకి అట్లాంటి ఫలితం ఉంటుంది కాంప్రమైజ్ కావద్దు చీదరించుకోవద్దు నీకు ఓర్పు సహనాలు చాలా అవసరం సేవ జీవితంలో విశేషమైన ఓర్పు ఎందుకంటే ఆయన నీతో మాట్లాడేంత వరకు నువ్వు లేయద్దు నేను చచ్చిపోయినా పర్లేదు నేను మటుకు లేయను అనే తీర్మానం నీకు అట్లా తీర్మానించుకోగలవా ఇది మన ప్రాబ్లం ప్రార్థన జీవితంలో ఎందుకు మనం అనైతే ఉండలేకపోతున్నాం నేను థర్టీ ఇయర్స్ క్రితం ఎట్లున్నావు దానికి మించే ఉన్నాను ఇంకా లెవెల్ ఇట్ట తిగలే ఈ లెవెల్ ఇట్ట పెరుగుతూనే ఉంది ఇంకా కాంప్రమైజేగా నేను ఎన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాము ఎన్ని ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటాము ఇంటికి వచ్చినాక రాత్రి ఎంత అనగానే లేదని నేను పోనే పోను లేకపోతే అవన్నీ దురాత్మలు నా మీదకి వచ్చి పడి నన్ను చంపనికి ప్రయత్నిస్తూ ఉంటాయి రాత్రులలో అటువంటి సేవకు రెడీ ఉన్నవా కుప్పలు కుప్పలు వేల ఆత్మలు వచ్చిన మీద వాడిని నేను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అటువంటి అనుభవంలోకి నువ్వు పోగలవా తీర్మానించుకోవాలి కదా మా సేవ మాతో పాటు సేవ చేసే వాళ్ళకి అందరికీ అనుభవాలు తిరుగుతూ ఉంటాయి రాత్రులల్లా ప్రార్థన చేసి దయారు వెళ్లగొట్టస్తామా అవన్నీ వాపస్ వచ్చి అదే నా నిలగొట్టినావు పలాంటి వ్యక్తులు నుంచి అనేసి నిన్ను సత్తాయిస్తాయి ఇప్పుడు నువ్వు ఎట్లా పండుకోగలవు రాత్రి ఎన్నో రాత్రులు నిద్రలేదు నాకు మా పాప అంటుంది డాడీ నువ్వు మాతో పాటు ఫోటో దిగాలంటే నువ్వు ఇవన్నీ కలర్ ఇవన్నీ పూసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ నల్లగా అయిపోయినాయి నీ కళ్ళు నువ్వు సరిగ్గా నిద్రపోతలేవు ఇవన్నీ బ్లాక్ అయిపోతున్నాయి నీకు అంటే మళ్ళీ బ్లాక్ అయిపోతే నేనేం ఏం చేయాల నివియా క్రీమ్ పెట్టుకున్నా పోతలేదు ఇంకేం క్రీమ్స్ పెట్టుకున్నా పోతలేదు అంత నేనేం చేయాలా ధృవీకరించుకోవాలంటే చెప్తున్నా సేవ జీవితం చాలా కష్టతరం లేదు ఏమన్నా సర్జరీ చేయించుకో నేను సర్జరీలు చేయించుకోవాలి మంచిగుంది కదా అదే లేజర్ బీమ్ పెట్టి ఇవన్నీ తీసేస్తారంటే నేను అటువంటివి ఏం చేయదు నాకు అవసరం ఎందుకంటే నేను నన్ను నేను నా శరణ చిత్రవద్ద చేసుకోవాలి తప్పదు సేవ ఎన్ని వందల కిలోమీటర్లు అయినా కాంప్రమైజ్ కానీ పోతూ ఉంటాను సరే ఇవన్నీ విషయాలు మా భార్య కూడా అర్థం చేసుకుంది ఆమె కూడా సేవ చేస్తుంది అనేక ప్రాంతాల్లో పోయేసి వాటర్ ప్రకటిస్తూ ఉంటుంది కానీ ఆమెకి చాలా లేటుగా అర్థమైంది తృణీకరించుకునే జీవితం ఎట్లా ఉండాలనేది ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఒక్క సిస్టర్కి ఎక్కడో యాక్సిడెంట్ అయిందంటే ఎయిటీ కిలోమీటర్స్ పోల్సి వచ్చింది నేను ఒక్కటి అది సేవ జీవితం అంటే ఒక్క ఆత్మకొరకు నువ్వు పోగలవు అట్లా లేదు పబ్లిక్ మీటింగ్ చెప్పు ప్రదర్ అంటావా అది ధృనీకరించుకునే జీవితం కానే కాదు ఎక్కువ మంది వస్తున్నారా తక్కువ మంది వస్తున్నారా అనేది కానే కాదు క్యాలిక్యులేషన్స్ నీకు ఒక్కడవసరం ఒక్క ఆత్మ అవసరం ఎందుకంటే తప్పిపోయిన వాడు ఒకటే కదా తప్పిపోయిన గొర్రె ఒక్కటే కదా మన అటువంటి దృక్పథం అంటే ఎంత నువ్వు ఆత్మ కొరకు తృనీకరించుకోగలవా లేదు ఒక లక్ష మంది వస్తారంటే చెప్పి నేను వస్తాను పాస్తాను అంటాడు నేను మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాలంటే ఎంత ఇస్తారన్నాడు లక్ష రూపాయలు ఇస్తారని అడిగి డేర్లో చెప్పం కాబట్టి మీకు అవసరం లేదు అప్పుడు ఆ బ్రదర్ చెప్తుంది నేను ఆయన ఫ్రీగా వచ్చి చెప్తాను అనుకున్నాను లక్ష రూపాయలు అడిగిండు మమ్మల్ని అన్నాడు ఎందుకంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్రిస్టియన్ ఎంప్లాయీస్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు అది టెన్ ఇయర్స్ అయిపోయిందంట టెన్త్ అనివర్సరీకి ఒక గొప్ప సేవకుని పిలిపించి వాకేం చెప్పించుకోవాలని ఎంతో ఆశ ఉండే వాళ్ళకి ఈ గొప్ప సేవకుని ఇంటికి పోతే వాళ్ళని లక్ష రూపాయలు ఇస్తే నేను రానన్నాడంట ఇంకొక సిస్టర్ యాభై వేలు ఇస్తానంటే రానన్నదంటే బ్రదర్ చెప్తున్న పొద్దున అట్లా తయారైపోతే వీళ్ళు తృణీకరణ జీవితం ఇది వీళ్ళు వారి కడుపునే విగ్రహంగా మార్చుకున్నారు వారి కడుపు వారికి దేవత అయిపోయింది మరి వారు ప్రభుని ఎక్కడ ప్రభుని ఎక్కడ మహిమపరుస్తున్నారు నువ్వు అట్లా ఉండగలవా అసహించుకోగలవా చాలా కష్టం కదా మన అటువంటి తృణీకరమైన జీవితం నేను వాక్యాన్ని ముగిస్తున్నాను మన ప్రభు అట్లనే జీవించడు అన్న విషయాన్ని రెండే వస్త్రాలే మీకు చూపించేసి ముగిస్తాను చూడండి మార్కు సువార్త మొదట ధ్యేయము ముప్పై ఐదవ వచనం చూడండి ఈ విషయం మీరు బాగా తెలుసుకోవాలా ఆయన పెందలక్కడే లేచి ఎక్కడికి వెళ్ళింది సార్ అరణ్య ప్రదేశానికి వెళ్ళి చూడండి ఇది నీకు చాలా ముఖ్యమైన సేవ జీవితంలో ఉదయమే అరణ్య ప్రాంతం అంటే రహస్య ప్రాంతం ఏ డిస్టర్బెన్స్ లేని ప్రాంతంలో పెద్దల కడ నేను ఆయన డే ఎట్లా బిగినైందో మీరు ఆర్ఫండి మన ప్రభు సేవ జీవితం ఆయన స్టార్టింగే ప్రార్థనతోనే ఆరంభించిండి ఆయన ఎప్పుడు చూసినా ప్రార్థన చేసి మీరు గమనించండి అది ప్రతిదానికి ఆయన ప్రార్థనలు ఉన్నాడు అందరినీ విడిచిపెట్టేసి ఒకసారి గొప్ప జన సమూహంకి అందరికీ ప్రార్థన చేసి దయ్యాలు వెలగొట్టి రోగుల శ్వాసపరచడానికి అందరినీ పంపించేసి త్వరగా ఏకాంతానికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు ఎందుకంటే తెలుసు నేను ఈ నైట్లో ప్రార్థన చేయకపోతే నా ప్రాబ్లం నా కష్టం అని ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడే కానీ మానవ శరణం ధరించి కాబట్టి ఆయన తెలుసు ఇంట్లో బలినత ఉందని కాబట్టి అంత గొప్ప విశేషమైన అద్భుతాలు చేసిన ఒక దేవుడై ఉండి కూడా ఆయన కూడా ప్రార్థన అవసరం అనే విషయాన్ని అక్కడ మనకు నేర్పుతున్నాడు దేవుడు ఈ శర్రంలో ఉన్న బలినత దాన్ని ఛేదించుకోవాలా అంటే పెందల కడ ఫస్ట్ పాయింట్ అది ఆయన పెందల కడ లేసి ఏం చేసిండు ప్రార్థన చేసిండు అక్కడికి ముగించిండా లేదు చూడండి లూకాసువార్త అరవద్యం లూకాసువార్త ఆరవద్యం పన్నెండవ చూడండి ఆ దినంలో ఎందు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించందు ఇది పాయింట్ నేను మీకు చెప్తున్నా నేను నేర్చుకున్న ప్రార్థన జీవితం చెప్తున్నాను మీకు నేను రాత్రి అంతా ప్రార్థన చేసిండు ఉదయమంతా ప్రార్థన చేసిండు ఉదయమంతా సేవ చేసిండు ఇట్ల ఏమన్నా చేయగలగామా ఇట్లా చేయగలమా సరే ఒక కూటమి ఇట్లా పెట్టుకున్నాం మంత్ ఎండింగ్ అనేసి ఇక్కడ నైట్లో ప్రార్థన చేసినాం వాక్యం జన్సినాం అట్లా ప్రతిరోజు చేయగలమ్మా విసుకురాదా చెప్పండి విసుకురాదా నేను పాయింట్ చెప్తుంది మీకు అదే మీ సేవ నెక్స్ట్ కి పోతది నో డౌట్ ఎందుకంటే ఈ ఈ సీక్రెట్స్ ప్రభు బయలుపరిచి నేను ఎక్కడ ఈ సీక్రెట్స్ పంచుకున్నానో అక్కడ సంఘాలు పెద్ద స్థలమే సరిపోతలేవు ఇప్పుడు ఆ సంఘాలలో ఏ సంఘంపైనా కానీ ఈ సీక్రెట్స్ బయలుపరిచినాక ఆ సంఘాలు నిండిపోయినాయి స్థలం లేదు షామ్యనలేస్తున్నారు బయట ఎందుకంటే అవి సీక్రెట్స్ అవి అద్భుతాలు జరగాల్సిందే కానీ బహు కష్టతరం పాఠశాలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది తప్పవు మనకి అనేకమైన హింసలు మనం పొందక తప్పదు ఎందుకంటే ఆయన అవన్నీ రుచి చూసేడు ఆయన సేవ చిత్రాలు ఎందుకంటే నోటబుల్ సైన్స్ విశేషమైన అద్భుతాలు ఆయన సేవలో నేను చూడగలిగిండు సరే నేను మీకు చెప్తుంది ఏంటంటే పాయింట్ ఆయన పెందల ప్రార్థన చేసేడు రాత్రి ప్రార్థన చేసేడు ఆ విషయం దాని అంతే కదా దానియులు ఎంత ప్రార్థన చేసేడు ఉదయం లేసి ప్రార్థన చేసేడు మధ్యాహ్నం ప్రార్థన చేసేయండి సాయంత్రం ప్రార్థన చేసిండు రాత్రి ప్రార్థన చేసేయండు అంటే కనీసం నాలుగు టైమ్ ఫోర్ టైమ్స్ ప్రార్థన చేసిండు ఆ రీతిగా మనం చేయగలమా అంటే నేను ఇక్కడ నిలబడి ప్రార్థన చేయడం ఒక ఎత్తు వ్యక్తిగతంగా నేను ఇంట్లో పోయి మోకాళ్ళు ప్రభు సన్నిలో గడపడం వేరే ఒక ఎత్తు అది ఆ రిలేషన్షిప్ వేరే ఈ రిలేషన్షిప్ మీతోని ఆ రిలేషన్షిప్ నాకు ప్రభుకే ఆ విషయంలో సేవకులు ఎస్కేప్ అయిపోతున్నారు మిస్ అయిపోతున్నారు నేనే బాగా సేవ చేసినా కదా బాగా ప్రార్థన చేసినా కదా అనిపోయి పండుకుంటున్నారు కాంప్రమైజ్డ్ లైఫ్ అది కాబట్టి అటువంటి సేవకులకు మీరు సిద్ధపడాలా అనేదే నా ఆశ కాంప్రమైజ్ కాకండి ఎటువంటి స్థితి వచ్చినా కానీ కాంప్రమైజ్ కాకండి ఎందుకంటే యువసేపు జీవితం మీకు తెలుసు ఎన్నో నేర్చుకున్నారు మీరు యువసేపు జీవితంలో ఆయన అంతా తృణీకరించబడ్డ జీవితం ఆయన పసిపాలున లెవెల్ నుంచి తృణీకరించబడ్డ జీవితం యవన దశలో తృణీకరించబడ్డ జీవితం మిడిల్ ఏజ్ తృణీకరించబడ్డ జీవితం వృద్ధాప్యమని అతని ప్రభులు లేవనెత్త ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎంతగా తృణీకరించబడ్డవాడు అంతగా హెచ్చింపబడ్డవాడు ఆయన సేవ జీవితంలో మరి విశేషంగా ఆయన హెచ్చింపబడ్డాక ఆయన సహోదరులే తిరిగి వచ్చినప్పుడు వారిని తృణీకరించలేదని ఆయన ప్రేమ చూపించింది అటువంటి దృక్పథం నీలో ఉండాలి ఎటువంటి పాపము నీ దగ్గరకు వచ్చినా దాన్ని ఆశించుకొని దాని నుంచి పరిగెత్తిపోవాలా పారిపోవాలా ఎందుకంటే ప్రభు నాకు చూపించిన వన్ మంత్ క్రితం యజనెలు ఆత్మ అందరినీ పట్టిపెడుస్తుంది నన్ను కూడా మిమ్మల్ని కాదు నన్ను కూడా ప్రతి సేవకుని పెడుస్తుంది ఎన్ని ప్రాంతాలలో ఇది వెంబడిస్తుంది నాకు అయినా నేను ఎస్కేప్ అవుతాను రాత్రి వచ్చి చాలాసేపు ప్రార్థన చేసుకుంటాను చిత్రవద చేసుకుంటాను నా షరాని ఎంత నిద్రోషను దానికి రెస్ట్ ఇవ్వను నాకు బ్లాక్ సర్కిల్స్ ఉండని డార్క్ సర్కిల్ ఉండే నేను మాకు కాంప్రమైజ్ కాను నా ప్రార్థన ముగించేద్దరు నిద్రపోను మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేస్తాను ఫైవ్ మధ్యనే లేస్తాను సేవా జీవితం అంటే కంఫర్టబుల్ లైఫ్ అనుకుంటున్నాం కానే కాదు బెడ్ ఆఫ్ రోజర్స్ అనుకుంటాం కానీ ముళ్ళు ఉంటాయి విపరీతంగా ముళ్ళు ఉంటాయి ప్రతి దశలో నేను కుడుస్తుంటుంది పక్కన బల్యం లాగా సేవ జీవితం ఆ రీతి ఉంటుంది మరి అటువంటి సేవ చేయకుండా కాంప్రమైజ్ అయిన వాళ్ళ జీవితాలలో విశేషమైన సేవ ఉండదు అద్భుతాలు ఉండవు ముజలమ్మం వచ్చట్లు కాకండ్ స్టోరీస్ ఉంటాయి వాళ్ళ బోధలో అటువంటి బోధలో మనుషులు రక్షణ పొందరు విశ్వాసం అంచలంచలే ఎదగరు అద్భుతాలు జరగవు మెకానికల్ లైఫ్ ప్రభు తిరిగి వచ్చినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అక్రమం చేయవార్లరా మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు ప్రవ్వా నీ నామని మేము ప్రార్థన చేసినాం ప్రవ్వా నీ నామంలోనే అద్భుతాలు చేసినాం ప్రవ్వ నీ నామంలోనే దయ్యంలో నిలుగొట్టడం ప్రవ్వ నీ నామని రోగులను స్వస్థపరచడం ప్రవ్వా అంటే అక్రమం చేయవార్లరా మీరు ఎవరో నాకు తెలియదు నా యుద్ధ నుంచి పొండి ఆయన ఆ రీతిగా సంభాషించినప్పుడు నీ సేవ నిష్ఫలమైపోయింది కాబట్టి అటువంటి జీవితం మనకొద్దు ధృవీకరించుకుందాం ఈ లోకాన్ని పోగొట్టుకున్నవాడు ఈ లోకంలో ఏం పోగొట్టుకుంటావో పరమందు నూరు రెట్లు పొందుకుంటావు దాన్ని సిద్ధపడ్డావా ఇహమందు ఏబీ పోగొట్టుకున్నాను పరమందు నూరు రెట్లు పొందుకుంటామని ఉంది వాక్యం కాబట్టి ఈ లోకంలో అన్నదములను అక్కజలను భార్యలను పిల్లలను తల్లిదండ్రులను పోగొట్టుకున్నవాడు పరమందు నూరు రెట్లు పొందుకుంటాడు మరి అటువంటి సేవ వర్పు నువ్వు సిద్ధపడుతున్నవా అట్లా చేయగలగలం ఆశ ఉంది కరెక్టే దాని తగిన పవర్ కూడా నీకు దిగిస్తాడు దానికి తగిన బాధ్యత కూడా నీకు ఇస్తాడు దానికి తగిన శ్రమ హింస కూడా నీకు వస్తుంది అది తప్పదు అది విధానం ఇది లోకపు విధానం ఇది వాణి ఆధీనంలో ఉంది మన ప్రభు ఆయన ఊపిరి చేత వాణ్ణి కాల్చివేస్తాడు అప్పుడు ఈలో ఈ ఈ సృష్టి సంపూర్ణంగా విడుదలవుతుంది మరి ఆయన వచ్చేంతవరకు మనము అటువంటి సేవ చేయగలమా ప్రార్థన కాంప్రమైజ్ కాకుండా చేయగలమా మీరు ముఖాముఖిగా నేను చూస్తారు పరలోకపు దర్శనాలు మీరు చూస్తారు మీరు పరలోకంలో తిరుగుతున్న ఆ దర్శనాలు మీరు చూస్తారు మీకు అటువంటి కళలు వస్తాయి అటువంటి అద్భుత దర్శనాలు మీరు చూస్తారు ఆయన డైరెక్ట్గా నీ సేవలు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు నీ సేవలో ఈ రీతిగా జరగాలంటే నువ్వు ఈ రీతిగా జీవించాలా నీలో ఇంకా ఒకటి కొదువు ఉంది నీలో ఇంకా ఒకటి కొదువు ఉంది అని ఆ ఎన్ని కొదువులున్నాయో అవన్నీ నీకు చూపిస్తూ అంటే నువ్వు వాటిని రాసుకోవాలి నీ పుస్తకంలో అవన్నీ అవన్నిటి నుంచి నువ్వు విడుదల అవి ఇట్లా కట్ చేసుకుంటా పోవాలి నీ జీవితంలో లాస్ట్ వీక్నెస్ ఏందో అది కూడా కట్ చేసుకోవాలా అప్పుడే కానీ నువ్వు విశేషమైన అద్భుతలు చూడలేవు తీసేవాళ్ళు కాబట్టి ఈ సాయంత్రం సార్ మనం ఈ రాత్రి సరే ప్రార్థిస్తున్నాం రవ్వ నాలో ఏ బలినూ చూపించుకోవ్వా కాంప్రమైజ్ కాకుండా నేను రోషం కలిగి పౌరుషం కలిగి వాటి నుంచి విడుదల పొందాలా వాటిని నేను జయించాలా మీరు ఈ లోకాన్ని జయించిన మేము కూడా జయించాలా మీరు శర్రాన్ని జయించిన మేము కూడా జయించాలా ప్రభు అన్న ప్రార్థన మీకు అవసరం కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానించా ప్రభు మన అటువంటి సేవ చేయాలంటే నన్ను నేను ఉపేక్షించుకోవాలా నా సులువను ఎత్తుకొని మోయ్యాలా అది భారమైంది కాదు నేను ఇచ్చే కాడి సులువైంది తేలికైంది అన్నాడు నువ్వు ఈ లోకాన్ని మోస్తున్నావు కాబట్టి నీకు ఈ లోకపు భారము బహు కష్టతరమైంది ఈ లోకపు కాడి బహు బా బాధ భారకరమైన ఆ తీర్మానించుకో నోటబుల్ సైన్స్ నీ సేవలో జరగాలన్నా నా గిన్నె నిండి దొరింది అన్న విషయం జ్ఞాపకం చేసుకుంటున్నావు మళ్ళీ నీ సేవలో అట్లా దొరలానా లేదా నెక్స్ట్ లెవెల్ సేవ ప్రభుని సపరుస్తున్నాడు ఆయన అభిషేకం నూతనంగా నీ మీద కుమరించబోతున్నాడు కృపావరాలన్నీ మీ మీ జీవితాలలో మీరు అనుభవించాలా చూడాలా రుచి చూడాలా సంగ క్షేమం కొరకు అవన్నీంచాడు దేవుడు మీ మీ సేవలో గొప్ప ప్రవక్తలు బయటికి రావాలా భాషల వరాలు కనిపించాలా అద్భుతాలు కనిపించాలా స్వస్థతలు కనిపించాలా వివేచన వరం కనిపించాల భాషల అర్థము చెప్పు వరము కనిపించాల అవన్నీ కనిపించినాయి కొరతీ సంఘంలో కృత నిబంధన కాలపు ప్రతి సంఘంలో ఆ అద్భుతాలు కనిపించినాయి ఈరోజు ఎందుకు కనిపిస్తలేవు ఉపేక్షించుకోలేదు కాబట్టి తీర్మానించుకోలేదు కాబట్టి హింసకు సిద్ధపడలేదు కాబట్టి విశేషమైన అద్భుతాలతో పాటు హింసలు కూడా తీర్మానించుకోను హింస అనుభవించడం గొప్ప భాగ్యం అంటాడు పౌరు నేను ఈ లోకంలో హింస అనుభవిస్తే ఆయనతో పాటు నేను రాజ్య మేళగలను ఒక రోజు హింస అనుభవించకుండా ఎవడు రాజు కాలేడు యుద్ధంలో పాల్పొందకుండా యుద్ధం చేయకుండా ఎవడు రాజు కాలేడు నువ్వు రాజ్య పరిపాలన చేయాలంటే మటుకు ఈ లోకంలో యుద్ధం చేయక తప్పదు శత్రువు ఆయన సాతానుతో నువ్వు యుద్ధం చేయక తప్పదు ఇది ఆత్మీయ పోరాటం ఎందుకు గ్రహించలేని స్థితిలో సేవ జీవితము ఆత్మీయ పోరాటం పెద్ద యుద్ధం ఎక్కడ జరుగుతుంది మహాసంగ్రామం భూమి మీద కాదు నీ హృదయంలో దుష్ట శక్తులతో నువ్వు పోరాడుతున్నావు బహు భయంకరమైన పోరాటం ఇది రాత్రి అవన్నీ వచ్చి నీ మీద పడతాయి వాటిని ఏ రీతిగా నువ్వు విజయం పొందగలవు వాటి ఎందుకు వచ్చిన తలనొప్పి నాకు ఈ సేవద్దు అని వెళ్ళిపోతావా గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటావా పరలోకంలో గొప్ప జనం అంతా మందిరం బయటనే ఉండిపోతున్నారు చివరికి చిన్న గుంపే మందిరంలో అడుగుబెడుతుంది సేవకుల గుంపది యథార్థతతో సేవ చేసిన వాళ్ళు శ్రమలు హింసలు అనుభవించిన వారు తప్ప ఎవ్వరూ మందిరం లోపల అడుగు అది గొప్ప భాగ్యం పరలోకంకి పోయినాక కూడా నువ్వు మందిరంలో పోకపోతే నీకేమైనా లాభమా మందిరం బయట ఉంటే నీకేమైనా లాభమా తీర్మానించుకో పరసోదరబాబు తండ్రి మీకు వందాలనైనా మీరు అనేక మీరు మాతను మాట్లాడుతూ హెచ్చరిస్తున్నారు ప్రభా విశేషమైన సేవ చేయాలంటే మటుకు ధృవీకరించుకోమన్నారు అయినా ఈ శరాలను చిత్రబద్ధ చేసుకోమన్నారు ప్రభా ఈ శరణాన్ని పోషించొద్దు అన్నారు శారీరకమైన వాటిని దేని ప్రేమించద్దన్నారు ప్రవ్వ తన శిలము ఎత్తుకొని నన్ను వెంబడించమన్నారు ప్రవ్వా తను తాను తగ్గించుకోమన్నారు ప్రవ్వ మీకంటే మేము ఏ రూపకుడు గొప్పవాళ్ళం కాదు ప్రవ్వ గొప్ప సేవ చేయొచ్చు ప్రపంచమంతా చేయొచ్చు మీరు చేయలేదు మీరు కేవలం గలలియ్య దక్కపోలేక ఆ సేవ చేసినారు ఏసలే జోడాను ప్రాంతంలో సేవ చేసే కానీ ఈరోజు సేవకులు అనేక ప్రాంతాలలో దేశమంతా ప్రపంచమంతా తిరిగి సేవ చేస్తారు పూరితిగా గొప్ప సేవనే కానీ మీరు చేసినంత గొప్ప సేవ ఎవ్వరు చేయలేదు ప్రభా మా సేవ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినా కానీ అవి అవగించేంతనే మీ దృష్టిలో కాబట్టి ప్రభావ మీరు ఈరోజు మా తృణీకరించుకోమంటున్నారు విసుగక్క ప్రార్థించమంటున్నారు అటువంటి గుణగణం మాకు అనుగ్రహించండి ఈరోజు నుంచి ఏ మోకాళ్ళ మీద పాడాలా ప్రభావ ప్రతిరోజు ఎంత భార్యంగా ఉన్నా కానీ ఎంత శర్ర బలింతలు ఉన్నా కానీ మోకాళ్ళ మీద ప్రార్థించి మీ యొక్క స్వరం వినాలా మీ యొక్క ఆమోదు పొందుకొని ముందుకు పోవాలా అటువంటి నడిపించమని ఈ సాయంత్రం నడిపిన వాళ్ళందరినీ మీరు తాకండి ప్రభా నూతనంగా అభిషేకించండి స్వస్థతలు దయించండి వారి జీవితాన్ని తిరిగి మీకు సమర్పించుకుంటుండగా మీరే తను ఆమోదించండి సీల్ చేయండి ప్రభా శ్రమల కాలంలో మీ బిడ్డల్ని సీల్ చేస్తున్నారు ప్రభా అట్లాంటి సీలింగ్ అనుభవించి మీ వరకు సాక్ష్యాలను పట్టుకోమని ఏ శ్రీ క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి మన బ్రహులు సృష్టిస్తుంటే సమాలు సందేశం కూర్చుడు కాక చిన్న పనుల మాత్రం నిరంతరమైన విషయం amen amen इधर हमारा प्रभु दक्षिण यीशु यीशु मोरा वाली जी वचन के स्पोत्रो कर गुरुवा चक्रवर स्वामी हालेलुया और तो और पोस पोस इन बहुत चले देव जो देने के लिए प्रभु लात आमेन amen हालेलुया हालेलुया हालेलुया हालेलुया अंदर संदेश से స్తూ ఉన్నాం సో రేపటి అదే కాల సమయంలో తొమ్మిదండ్రులకి ప్రారంభించబడుతుంది ప్ర ముసుకోండి జ్ఞాపకం చేసుకోవాలి రేపు మొదటి ఆటవారం కాబట్టి భోజనం ఉంటుంది భోజనాలు వండుకుంటే ఎందుకంటే పద్ధతిగా